కళ్ళు ఉంచుకోండి చూద్ద విశుప్రభ బ్రహ్మ దీవ ఇశాఖ యాకర్ల దీవ మా పరశుల దీవాన్ని శోధుని చేసాం ఏ శాని శోధం చేసాం విసుప్రభ హలలిగా నా దీవాన్ని శోధం కలవరిసే వేసుప్రభ మా పాప మా షాపు మా రోగాలు మా విసనం మా చెడు చెరుకు హలలిగా పాపొచ్చిన మనం నేను పొంది పొంది మూడు దినం తిరిగి లేచి మేము వెతికెల వేసుప్రభ అలాదిగా నీ ప్రేమతో ఆకర్షించుకున్నా బ్రహ్మచంద్రంగా మార్చిన యశోప్రభ ఆత్మీ యూదుగా మార్చడం అందుకోసం కుతగలు చేసాం విజయం ఇస్తున్నాం కాపాడుతున్నాం అందుకోసం కుతాగలు చేసాం ఇజ్రాయల్ మీద శోధం ఆ క్రెబులు ప్రభా పరిశుద్ధులు పరిశుద్ధులు పొగడిన దేవానికి శోధం చేశాం పవనేశ ప్రభ మీకు పొగడాలా నీ ప్రేమపరచాలా నీకు శుతించాలా యశ ప్రభ దేవానికి శోధం ముఖ్యమైన యేశప్రభ నీ ఆజ్ఞలు కైక్ నడవాలా అదే కోర్సులు నేసుప్రభ అయ్యో నా ప్రజలు నా అయ్యో నా ప్రజలు ఆజ్ఞ దేని పిల్లంతో అలలియ నా దేవాన్ని ఆజ్ఞలు లేకునే పిల్లలు తయారు మా దేవుడు పరిశుద్ధుడు హలలిగా మాలో ఇంకా హ్యాస చూపించి కనుకరం పొందారా దాన్ని కోరుకుంటే కృపా భాగ్యం దయచేయండి దేవానికి శోకం చేసాను వాక్యం ఇంటానికి వచ్చినాం మా ఆశక్తిని తుడిచిపరిచేయండి ఇంకా సరస్వతను మా మనసుమీ ప్రార్థించేసుప్రభా ఆ వాక్యాలు మా మనుషులు ఉండాలా మేము నమ్మరేయాలా ధ్యానం చేయాలా ప్రకటించాలా యశ్వ్రభ నా దేవానికి శ్రోత సమీపించింది దేఖవేరుతున్నాయి గొప్ప జనం యశ్వ్రభ కొట్టుకుని వెళ్ళిపోతున్నారు గాలి కొట్టుకోవాలి ఇటుగున్నోప్రభ అయినా కానీ వాళ్ళ వాక్యం గ్రహించలేరు నా దేవానికి నా దేవాళ్ళ సొంతము హలదిగా స్వబుద్ధి మీద ఆదరణం హలదిగా మాలో సొంత బుద్ధి నీ బుద్ధిరా మేము ఆదరణ ఉండాలా హలదిగా బుద్ధి జ్ఞానం సరస్వతం మీ దగ్గర ఉంది సంపూర్ణ ప్రభావ మీ జ్ఞానం ఎదగాల యశ్వభా హలది ఆ వాక్ష మాట్లాడండి మా శితాత్మ సహాయం చేయండి ఆ వాక్ష అనాదేవానికి భద్రపరిచి ఉపదేవ ప్రకటించాల కనికరించి వాదన నడిపించేసు దేవానికి శోదం చేసాం యేసు వంద ఎక్కడ నిలిసే ప్రభా కనువరము భయంకర దినాలను సుప్రభ శ్రీకృష్ణపాతాల భని దెయ్యాలు కాల్చి సైతంంత నిర్ణయం తీసుప్రభ మీకున్న ఆశక్తి మాకు కలిగే చేయండి యేసుప్రభ హలదియ ఇక్కడ ఇద్దరు ముగ్గురు నావులు సుప్రభ మీరున్నారేశ్వరప్రభ హళది అలాగే కన్నీరు ప్రారం చేయాలా హలది అనాద్యం సమయం మృత్యుమే ఉంది అని ప్రాధం చేసి హలదిగా కనిపెట్టుకుండా లేఖను పరిచి ప్రకటించాలా యశ్వభా మీ పరిశుభ్రం సాయం చేయండి ఆద్యమంతీన్ మర్పించేసిన అయ్యానికి ప్రభావం గురించి మనం మాట్లాడుతున్నా ఎక్టిక్ నా సిద్ధమ దేవాని క్రుత చతమ మంది ప్రవ నాజకియే సుప్రవ మాకర్త రేట డిజైన్ శాంఛం ఎక్టి దేవాది ఉంద్రమచ్ సుప్రవ దియేత్రేషు ఉంద్రమచ్ బోగవన్ సరచేతి మాత్రే ఓనియస్ నయానమచ సుప్రవ ఓనియస్ అయ్యో ఇన్సెప్ట్ రేడికల్స్ పరిణతి విశిక్తి బలమకాలిపిస్తుంది ఈ సతవం ఆకాశానికి గురితి అయ్యో కకలేనా ఓంషి ఓంషి యావత ఆనందం యొక్క ప్రభావం ఆనందన ప్రామిక్ మార్గము సాంకేతికతను అందించుం ఓంషి ఒక నికో అయ్యో ఇసత్తు యొక్క దారిచితిలో ప్రశ్నలు వేసి ప్రమాణీకరించునని ఉందాం ప్రోగ్రామటిక్ సుప్రెడెన్స్ ప్రభావం వెలసరి మాతజీ సదామా ఆయన దరికి వసంతం ఉంటై చిలిసి శుభం ఆయన ఇంటిని దిరాచై నిలపన నిసిప్రవా సమస్తం తీపక నిలస్తానన ప్రభావం ఈ లోకసరేన సమస్తంపక దోషం చేచిరమా గదనే నీ వందన నాపకయే సమస్తంపక నిలిచి రూపార నాపక ని ప్రిపలిష ఆయన పరిచయించే సింధినన విసితికి మిత్ర పరిచయించవాల సంచితిపనతి సంచితి బిగారతన ప్రపకండి హస్నకడక జ్ఞానం ఇంతానికి నిపోలిస్ ఆర్యత నిను తిట్టిసి నిరంతరి మాదరా కిందిన పైకి చే ఓ యేసుక్రీస్తు నా ప్రియ కుమారుడాాముచే సోనమా ఆశీర్వదించు నా ఆవర్స్ కరెన్సీ విజయం ఇక్కడారి ఈ సంస్థలు తెలుసు విడుదల దాత్ర విజయం దాన్ని ండ సినిమా పాఠం ద్వారా వాక్యం మైపు సింహిమే అదే Hallelujah Hallelujah Hallelujah Hallelujah Sunni main maayam Yesu nin cheruvum Hallelujah Sunni main maayam Yesu nin cheruvum Ana sahyathukku adhipathiyai Aa Yesu nithichanalu Alasanyam <laughs> lakku ahipatiyal, ajayi suni suti chalavu, alasanyam ghaadi jina yahovali suti chalavu, alasanyam ghaadi jina yahovali suti chalavu, Hallelujah, only is my my. He smote every moon. Hallelujah, only is my my. He smote every moon. Ah, Hallelujah. Hallelujah. Hallelujah. Ah. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. హిబ భష్ణిర హియసు మహిబ భీ మహిళ ఆకాశం ఊండి భాని పంక్తి ఈ సుని సుఖ చరణు ఆకాశం ఊండి మలాని పంక్తిని సుఖ చరణు మధుర జనములు పంపితి చనము బంపిఛన అదయ సై మే సుమ జనము సుమూ Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Amin yusuf min haymai ayso ma inta wa allahu al-hamdu li rabbil alamin ఆకాశండి ఆగ్ని పే ఈ సు ఆకా ఆగ్ని పే ఈ సు శవకులామీ అభిషే కింఛనా చరవ సేవకు అభిషే కంచేని సతి చరీమీ బజు జర అస్తి మయర Oh hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah su timai mayal yesuhi jebum hallelujah su timai mayal yesuhi jebum hallelujah आराधना में है चुटकारा आराधना में है चुटकारा आराधना में है चंगाई शरीर देह आत्मा में शांति आनंद देता है जान से भी प्यारा प्रभु प्रार्थना करो आराधना करो वो अच्छा है कितना बड़ा है छुटकारा पाए हमेशा आराधना में है छुटकारा आराधना में है चंगाई आराधना में है चुटकारा आराधना में है चंगाई शेर दे आत्मा में शांति आनंद देता है जान से भी प्यारा प्रभु शरीर दे आत्मा में शांति आनंद देता है जान से भी प्यारा प्रभु प्रार्थना करो आराधना करो ओ अच्छा है कितना बाला है हो प्रार्थना करो आराधना करो ओ अच्छा है कितना बाला है छुटकारा पाए हमेशा हल छुटकारा पाए हमेशा छुटकारा पाए हमेशा हल छुटकारा पाए हमेशा मांगोगे तो मिलेगा ढूंढोगे तो पाओगे मांगोगे तो मिलेगा ढूंढोगे तो पाओगे कट कत कटकटाओ खुलगी स्वर्ग की आशीष पाओ तुम उसे अभी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 హూయా చుట్ా పాయ హుకారా పాయి హా హూయామిషా ప్రార్థనారం ప్రార్థనాశ్వాస ప్రార్థనా प्रार्थना करो विश्वास से धर्मी चल की प्रार्थना विश्वास की प्रार्थना तोड़ता है सारा बंधन धर्मी की प्रार्थना विश्वास की प्रार्थना तोड़ता है सारा बंधन प्रार्थना करो आराधना करो तो अच्छा है कितना भाला है ओ, प्रार्थना करो आराधना करो ओ अच्छा है कितना भाला है छुटकारा पाए हमेशा हले लुया छुटकारा पाए हमेशा छुटकारा पाए हमेशा हले लुया छुटकारा पाए हमेशा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 జన్ా ప్రభు ప్రార్థనా అచ్చా కాలా హార్థనాధనా అతనా బాలా హుకారా పా ఈ పాటలు మీరు కావాలంటే దాంట్లో కాపీ చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్స్ లలో అప్పుడు ఈజీ అవుతుంది డైరెక్ట్ మీరు మొబైల్ ఫోన్ నుంచి ఓపెన్ చేస్తూ కూడా పాడచ్చు దేవుని వాక్యాన్ని గనించకముందు చిన్నగా ప్రార్థన చేసుకుందాం దేవుడు మనకి ఒక స్థలం అనుగ్రహించాడు ఎక్కడ ఆరంభమైందో బైబుల్ స్టడీ అక్కడనే మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇక్కడ నుంచి ఎక్కడికో పోయి తిరిగి ఇక్కడికే రావాల్సి వచ్చింది కదా అది ఆశ్చర్యకరం ఎన్ని సంవత్సరాలు కీర్తం స్టడీ స్టార్ట్ చేసినాం అదే అంటే టూ థౌజండ్ ఫస్ట్ ఎయిట్ అదే టూ థౌసండ్ నాకు ఎందుకో టూ థౌసండ్ సెవెన్ అంటున్నాడు టూ థౌసండ్ ఎయిట్ టూ కరెక్ట్ 2008 థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ ఏప్రిల్ మే షాదాప నాయప్రిల్ ఏప్రిల్ స్టార్ అనుకుంటే ఎండాకాలం టైమే కాదా చలికాలమా ఎండాకాలమే కరెక్టే చలికాలం అక్కడ ముగించడం అక్కడ చలికాలం బంద్ చేసం అదే ఆ టైంలో అక్కడ బంద్ అయింది ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ అంటే ఎన్ని సంవత్సరాలు 8 ఇయర్స్ అయిపోయింది కదా ఎయిట్ ఇయర్స్ క్రితము ఇక్కడ బైబుల్ స్టడీ స్టార్ట్ చేసినాం వైఎంసిఏ సికింద్రాబాద్ బ్రాంచ్ లో దాని తర్వాత అందరికి కన్వీనియట్గా ఉంటుందని నారాయణగూడ పోయినాము నారాయణగూడ పరిస్థితి ఇప్పుడు అక్కడ డిమాలిషింగ్ దశ అవుతుంది కాబట్టి దేవుడు ఎయిట్ ఇయర్స్ వాళ్ళని అక్కడ నడిపించింది అక్కడ స్థలం అనుగ్రహించారు తర్వాత మనం ఎక్కడ పోయినా మనకి వైఎంసిఏ అథారిటీస్ మంచి సహకారం మంచి సహాయం అనుగ్రహించినారు స్థలం అనుగ్రహించారు అడగని అక్కడ అనుగ్రహించారు అడగని ఇక్కడ అనుగ్రహించారు అంటే ఇది ఖచ్చితంగా దేవుని వల్లనే కలిగింది అని మనం విశ్వసిస్తున్నాం ఇది మనుషుల వల్ల కలిగింది కానే కాదు మరి విశేషంగా ఇది మన మన గొప్పతనం కొరకు మన వ్యక్తిగత గుర్తింపు కొరకు మనమేమి ప్రయత్నం చేస్తలేమన్న దానికి ఇది ఒక నిదర్శనం ఆటోమేటిక్ ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా మనకి దేవుడు అనుగ్రహిస్తున్న స్థలాలంటే ఇది ఇందులో ఖచ్చితంగా ఇది యహో వల్లనే కలిగింది అన్నీ సాక్షాన్ని మనం ఎప్పటికీ కలిగి ఉండాలనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి సరే ప్రార్థన చేసాం ఈ వైఎంసీఏ అథారిటీస్ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం వారి ద్వారా అనేక మంది అనేక సంఘాలు ఇక్కడ నడుస్తున్నాయి ఇక్కడ ఎన్నో సంఘాలు నడుస్తున్నాయి ఒక సంఘం నడుస్తుంది ఇప్పుడు అట్లనే ఇంకా రకరకాల రూపాల సంఘాలు నడుస్తూ ఉంటాయి ఎవరికి ఎవరు ఆటంకం లేకుండా దీన్ని నడిపించుకుంటున్నాం మనం అంతే వాళ్ళంతే మనం అంతే ఆటంకాలు లేకుండా అంత సమాధానంగా ప్రాబుల స్థితికుంటా పోవాలా మరి విశేషంగా దేవుడు ఇక్కడ ఎందుకు నడిపించడం మనకు తెలియదు కానీ మన ఆత్మలో చూసుకోవాలా రవ్వా ఎందు నిమిత్తమై ఇంత దూరం నడిపించినాం దేనికి ఆటంకం ఉండదు ఎందుకంటే మనం అదే విశ్వాసంతో ప్రార్థన శ్రీనివాస్ బాధితులు ఇంట్లో కూడా అనే ఎక్కడ నడిపించి అక్కడ పోతాం ఆయన ఖచ్చితంగా నడిపించేదేవుడు అనేసి సంపద్భరత్ నేను మాట్లాడినా సంపద్భరం నేను మాట్లాడతాను పోయిన సార్ అన్నాడు ఇక్కడికి వచ్చిన ఒక లెటర్ రాయమన్నారు లెటర్ రాసినాక ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు సహాయపడినారు మొదటిదిగా జయాకర్ డ్యారియల్ బ్రదర్ అని మనకి పాత పరిచయం దగ్గర దగ్గర పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి మనకు ఆ బ్రదర్ పరిచయం మన ఇంటి దగ్గరే ఉంటాడు గాంధీనగర్ ఆ ప్రాంతంలో ఉంటాడు అతను కొంత కొన్ని సంవత్సరాల వాళ్ళ ఇంట్లో కూడా ప్రార్థన కూట పెట్టింది మనం కాబట్టి ఆ రీతిగా బ్రదర్ మనకు బాగా పరిచయం తర్వాత ఆ బ్రదర్ ఇక్కడ ఒక ఒక పెద్ద స్థితిలో ఉన్నాడు ఈ ప్రాంతంలో బహుశా వైస్ చైర్మన్ అనుకుంటాయి ఇక్కడ ఈ ప్రాంతం ఈ స్థలానికి ఆ బ్రదర్ తో మాట్లాడినాక ఆ బ్రదర్ ఏమన్నాడు ఇంకొక బ్రదర్ ఉంటాడు ఇక్కడ అతని పేరు జేమ్స్ ఆ బ్రదర్ కి ఒక లెటర్ ఇవ్వండి నేను మాట్లాడతా అన్నాడు తర్వాత సంపత్ బ్రదర్ కూడా మాట్లాడి ఈ ముగ్గురు వ్యక్తులు మనకి పరిచయండు ఇక్కడ తక్కిన వాళ్ళు కూడా బాగా పరిచయం కానీ చాలా అధికంగా పరిచయం అంటే నాకు సంపత్ ఒకడు తర్వాత ఈ బ్రదర్ జయక డానియల్ వీళ్ళిద్దరు బాగా పరిచయం జేమ్స్ బ్రదర్ కూడా బాగానే పరిచయం కానీ అంత డైరెక్ట్ గా పరిచయం లేదు దూరంగానే హలో హలో అన్నంత పరిచయమే కానీ కొంచెం దగ్గర అయినా మేము ఈ యొక్క బైబిల్ స్టడీ విధానంగా లెటర్ ఇవ్వడం ఇమీడియట్ అతను శాంక్షన్ చేయడం జరిగింది ఎవ్రీ ట్యూస్డే మీరు వాడుకోవచ్చు చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా ఇది దేవుని వల్ల కలిగిందని విశిస్తాం మరి విశేషంగా దేవుడిని వీళ్ళందరిని ఆశ్రయించాలా వీరి ద్వారా అనేక అనేక స్థలాలలో దేవుని వాక్యం విరజల అనేక రక్షణలోకి రావాలా మరి విశేషంగా మనల్ని ఈ ప్రాంతానికి ఎదురు నడిపించింది ఎన్నో సంఘాలున్నాయి చుట్టూ ఇక్కడ ఎన్నో సంఘాలు నడుస్తుంటాయి దగ్గర దగ్గర పది పదిహేను సంఘాలు నడుస్తూ ఉంటాయి ఈ వారమంతా రకరకాల సంఘాలు నడుస్తూ ఉంటాయి మరి వాళ్ళ దగ్గరికి మనల్ని ఎదురు నడిపించిండు అనేటివి కూడా నాకు తెలియదు నేనేం కనెక్షన్స్ పెడతలేను ఇంత దూరం ఎదురు నడిపించిండు అన్న విషయం మనం మరి విశేషంగా మన దైవికమైన జ్ఞానం ఏ రీతిగా ఉంది అనేది కూడా మనం పరిశీలించుకోవాలా మరి ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విధానంగా ఉంటుంది అందరూ సేవించే ఏ శుభ్రమణి వాళ్ళు ఏ రీతిగా సేవిస్తున్నారు అన్న మనకి మనం అర్థం చేసుకుంటున్నాం కానీ మనకు ఒక విధానం నేర్పించిన దేవుడు ఆయన ఆత్మానికి ఆయన ఆరాధించాల ఆత్మతోను సత్యంతో ఆరాధించాలని ఆ సత్యంలో మనం ఆయన సత్యంతో ఆరాధించాలా ఆయనే సత్యం కాబట్టి ఆ గ్రహించి ఆరాధించాలన్న విషయాన్ని మనకు ప్రభుత్వ నేర్పించాడు కాబట్టి ఇది కేవలం ప్రవచనాత్మకమైన బైబిల్ స్టడీ ఇది డాక్టరీన్స్ ధ్యానించే బైబిల్ స్టడీ కాదు డాక్టరీన్స్ అనగానే ఒకరి ప్రతి ఒక్కరి ప్రతి సంఘం ఒక విధానాన్ని నమ్ముకుంది కాబట్టి అది ఒక డాక్టరీన్ అంటే ఇంగ్లీష్ లో కాబట్టి డాక్టరేట్స్ అనగానే విడిపోతా ఉంటారు మనుషులు మా డాక్టరీన్ కరెక్ట్ మా డాక్టర్ కరెక్ట్ అని కొట్లాడుకుంటా ఉంటారు సరే మనము అటువంటి కొట్లాడే డాక్టరేట్స్ లో మనం పోము ఎందుకంటే ఇది ప్రవచనాలకు సంబంధించింది బైబుల్ ప్రవచనాలకే మనం ప్రాధాన్యత కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించండి ఎందుకంటే ఆయన ప్రవచనం ద్వారానే మాట్లాడండి నుంచి కూడా కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించాలా ఆయనని మహమరచాలా ఇక్కడికి ఎందుకు నడిపించండు అన్న విషయాన్ని ప్రార్థనలు కనిపెట్టుకోవాలా మరి కృత్త ఆత్మలు ఇక్కడికి పాలుదాగే దశలో ఉన్నాయా లేక మాంసా దశలు ఉంటాయా అవి మనం తెలియవు కాబట్టి కొంత మన జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే ఈ బోధని సహించలేవు మెయిన్ స్ట్రీమ్ సంఘాలు ముఖ్యంగా ఈ బోధన సహించలేవు కాబట్టి మనం కొంత జాగ్రత్తగా ఉండాలా ప్రేమతో ఉండాలా వాళ్ళ కృత మనం సంభాషించుకోవడం ఉండాలా కొంత ఇక్కడ మనుషులు ఇట్లాంటి మనుషులు హైలీ క్వాలిఫైడ్ హై క్లాస్ నుంచి కొంత మనుషులు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఒకవేళ పరిచయం చేసుకున్నప్పుడు జాగ్రత్తగా పరిచయం చేసుకోవాలి సరే ప్రార్థన ఉంటారు మనకి ప్రభు మనకు తోడే ఉన్నాడు కాబట్టి ఏ రీతిగా మాట్లాడాలి మనకు తెలియదు కాబట్టి అందే మాట్లాడిపజేస్తారు ఆయన ఆత్మాభిషేక మనందరికీ ఉండదు కాబట్టి ఆయన ఖచ్చితంగా మాట్లాడిపించే దేవుడు ఏ రీతిగా మాట్లాడాలా ప్రేమపూర్వకంగా మన సిద్ధాంతం అదే నేర్చుకున్నాం కాబట్టి అందరితో ప్రేమపూర్వకంగానే మనం ఉండాలా ప్రార్థనలు చేయాలని అందరి గురించి ప్రార్థన చేయాలా ఎటువంటి స్వార్థం మనలో అక్కడ ఉండడానికి వీల్లేదు కాబట్టి మనం ఇక్కడ ధనాపేక్ష కొరకు ఏ ప్రయాసాలు పడతలేదు అవసరం లేదు దేవుడు మనకి ఏది సమృద్ధి పొదన నుండి చపాతీలు మధ్యనం నుండి చపాతీలు సైతల నుండి చపాతీలు అంటే చాలా సమృద్ధి అంతకంటే ఎక్కువ అవసరమే లేదు మనకి కాబట్టి దానికంటే మించిన సమృద్ధి మనకి ఇచ్చాడు అయినా గానీ మనము అంతకంటే మించి ఆశ ఏమి మనం చేస్తున్నాం ఇక్కడ మనం ఎవరి ఫండ్స్ కోరము కానుకలు అసలే పట్టం అది మీకు ఇక్కడ కానుకలు తీసుకోము ఫండ్స్ తీసుకోము ఎవరిని ఇచ్చినా ఇది మన మన సొంత ప్రేరేపణతోనే మనం చేసుకుంటున్నాము దేవుడు ఏదైతే నడిపిస్తారైతే నడిపిస్తాడు ఎంతకాలం నడిపిస్తాడంటే మనకు తెలియదు మనం చిన్న గొర్ర పిల్లల లాగానే ఆయన చేయి పట్టుకొని నడిపించేటట్లు సిద్ధపడదాము కాబట్టి ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి మనం అందరి గురించి ప్రార్థన చేస్తాం కొంత క్లుప్తంగానే వాక్యాన్ని చూసుకుంటాం డీటెయిల్ గా వచ్చేవారి గురించి చూసుకుంటాం వాక్యం అందరికీ సమంజసమే కదా ఫస్ట్ టైం స్థానకాల తర్వాత మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది బైబుల్ స్టడీ కాబట్టి మనము జనరల్ గా ఆరాధన లాగా నడిపించాం వేరే సంఘాలు ఆరాధనలు నడిపిస్తున్నాయి అంటే పాటలు సాక్ష్యాలు వాక్యము ఇవన్నీ ఉంటాయి మ్యూజిక్ ఎక్కువ కాబట్టి మనము కేవలం బైబిల్ చది ఎక్కువ బైబిల్కే ప్రాధాన్యత ఇస్తాం ఆ ప్రవచనాలను ముఖ్యంగా ధ్యానించడానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే ప్రవచనాలు జరిగే సమయంలో దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటుంది క్రైస్తవ జీవితం నిరసన ప్రభు మనకు చూపించిన ఎన్నిసార్లు ఎందుకంటే పాత నిబంధన కాలపు ప్రవచనంలో నెరవేరే టైంకి ఎవరు గుర్తించలేదు మెసయ్య పుడతడు అన్న ప్రవచనము వైద్యులు చూసిన వాళ్ళు ఆయన పుట్టటైంకి ఎవరు గ్రహించలేదు అదే రీతిగా కృత ప్రవచనం అసలైన ప్రవచనం ఏంటంటే మనుషుకు మనం తెలియచినప్పుడు భూమి విశ్వాసాన్ని కనుగొనునా అదొక ప్రవచనము కాబట్టి ఆయన రెండవసారి జరగబోతుంది ఆయన తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉంటుందా అని ప్రశ్న అంటే విశ్వాసం ఎవరిలో ఉంటుంది క్రైస్తవలలోనే ఉంటుంది కాబట్టి ఆయన తిరిగి వచ్చే టైంకి క్రైస్తవులలో విశ్వాసం ఉంటుందా అన్న ప్రశ్న ఆయన కాబట్టి దాని మనం ప్రయాసపడుతున్నాం ఆ ప్రవచనము నెరవేరే టైంకి మనం ఎక్కడ ఉంటున్నాము క్రైస్తవ సంఘం ఏ రీతి మన బాధ్యత ఏంది గొప్ప అవిశ్వాసంలో పడిపోతున్నారు అని తెలుసు వాళ్ళ గురించి ప్రతి వాక్యం చూపిస్తున్నాడు దేవుడు మనకి కాబట్టి మన ప్రార్థన వాళ్ళ అవిశ్వాసం నుంచి బయటికి రావాలా అదే ప్రయాసం లేకపోతే వాళ్ళందరూ ఎటువంటి శవల గుండా పోతారన్న విషయాన్ని కొన్ని సంవత్సరానికి మనం గణించడం వల్ల అవి కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే అదొకటే ముఖ్యమైన అంశం దేవుని దృష్టిలో ఎరుశలేం చేసిన ఏడ్చండు కదా ఎన్నిసార్లు ఎరుశలేం ఏడ్చేట్టు మనం చూస్తాం బైబిల్లో ఎరుశలేం అంటే శారీరకమైన ఎరుశలేం కాదు ఇది పైరుల లేక పరమ ఎరుశలేం అసలైన ఎరుశలేం అదే బైబిల్ ప్రకారంగా అది ఆత్మీయమైంది అది రక్షింపబడ్డారు వాళ్ళకి కానీ రక్షిపబడ్డామని చెప్పుకొని లోపంతో సమాధాన పడి జీవిస్తున్న వాళ్ళకి సాదృశ్యంగా ఉంది ఈ రోజు ఆ సంఘం ఎరుశలేము ఆ ఎరుశలేం గురించి మనం ప్రార్థించాలా ఆ ప్రయాస కొరకే ప్రభు మనల్ని ఇంతకాలం నడిపించండి ఇక్కడ వరకు నడిపించండి అదే విశ్వాసంతో మనం ముందుకు కొనసాగల కాంప్రమైజ్ కావద్దు ఎట్ల పర్స్ కాంప్రమైజ్ కావద్దు మన కాన్సంట్రేషన్ అంతా గొప్ప జనం కొరకే మీదనే వాళ్ళ గురించే ప్రార్థిస్తాం వాళ్ళని ఏ రీతి ప్రభు చెత గడిపించుకోవాలా అదే మన ఏం మీరు ఏ గ్రామాలలో పోయి ఎక్కడ ప్రార్థనలు చేసినా ఎక్కడ సేవ చేసినా అదే కాన్సన్ట్రేషన్తో మనం చేయాలి కాబట్టి అటువంటి దృక్పథంతో చిన్నగా ప్రాధాన్యం చేసుకుంది బూరల తీర్పు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం కొన్ని నెలల నుంచి కదా కొన్ని నెలల నుంచి కాబట్టి మూడవ బూర సంబంధించిన తీర్పు సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తూ గత మూడు వారాలు ఆగిపోయింది అసలు ఆల్మోస్ట్ టూ వీక్స్ పోయిన వారం శ్రీనివాస్ వారి వాళ్ళు ఇది వాక్యాన్ని తీసుకున్నాం కానీ బూరల తీర్పు చూసుకోలేదు చూసుకోదాం అనుకున్నాం గానీ చూసుకోలేదు కాబట్టి ఈరోజు కొంచెం మరి కొంచెం క్లుప్తంగా బూరలకు తీర్పుకు సంబంధించిన ధ్యానిస్తూ మూడో బుర్రా సంబంధించిన విషయాలు కొన్ని తీవ్రంగా ధ్యానిస్తాం ప్రార్థనల గురించి కొంతసేపు కళ్ళు పరశుద్ధుల వేవా మీకు వదనాలైనా మోహనతుడ మహిమ స్వరూపి మీకే స్థుతుల ఈ దినమంతా యొక్క సాయం చేంత ఓ బ్రవ్వా మమ్మల్ని సురక్షితంగా మీ యొక్క సన్నిధిని నడిపించినారు దాన్ని మీకు ఎంతో బదలాలి బ్రవ్వ మిమ్మల్ని స్పృతించి గనపరిచే బిడల్గా మమ్మల్ని తయారు చేయాలని ప్రార్థించినాం మిమ్మల్ని మహిమపరచాలా అనేకలకు మీ యొక్క నీతిని ప్రకటించాలా అంత నిమిత్తమే మీరు నడిపించారని విశ్వసిస్తున్నాం ప్రవ్వాద రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ప్రవ్వా అక్టోబర్ ప్రాంతమా లేక ఏప్రిల్ ప్రాంతమా జ్ఞాపకం ఆ ప్రాంతంలో మీరు మమ్మల్ని నడిపించినారు ఫస్ట్ టైం వైఎంసీఏ సికింద్రాబాద్ లో ప్రవ్వాయిైబిల్ స్టడీ మమ్మల్ని నడిపించినారు ఇక్కడ ఆరంభించిన కొంతకాలానికి వైఎంసీ నారాయణ కూడా గెలాల్సి వచ్చింది ప్రవ్వ చాలా సంవత్సరాలుగా ప్రవ్వా వైఎంసీ నారాయణలో మీరు మాకు ఇచ్చిన ఆ యొక్క అవకాశం బట్టి మీకు ఎంతో బంధాలు ప్రభావ ఇరు ప్రాంతాలలో ప్రవ్వ ఆ యొక్క మీరు మాట్లాడి మాకు అనుగ్రహించిన స్థలాలను బట్టి మీకు ఎంతో బంధనాలు ప్రభావ వైఎంసీ నారాయణ ప్రాంతాల్లో కూడా మీరు ఇచ్చినారు ప్రభా అధికారులను ఆశ్రయించండి వాళ్ళ రక్షణలో వాళ్ళు సంపూర్ణంగా జీవించాలనేసేపండి వాళ్ళ కుటుంబాలను ఆశ్రయించి ప్రతి చోట మీ కొరకు సాక్షమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగానైనా వైఎంసీ సికింద్రాబాద్కి సంబంధించిన వ్యక్తుల గురించి మేము ప్రార్థిస్తున్నాం ఇప్పుడు ప్రభా మరి విశేషంగానైనా బ్రదర్ జయాకర్ డానియల్ గురించి ప్రేమ అతని గురించి అతని కుటుంబం గురించి మేము ప్రార్థిస్తున్నాం అతను చేస్తున్న ప్రతి పనిలో మీరు అతనికి విజయం అనుగరించమని ప్రార్థించినాం మిమ్మల్ని మహిమపరిచే విడగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు బ్రదర్ జేమ్స్ గురించి మేము ప్రార్థించినైనా ప్రస్తుతం అతను సెక్రటరీగా ఉంటుండగా మీరు మాకు అనుగ్రహించిన యొక్క స్థలాన్ని బట్టి మీరు అతనికి ప్రేరేపించి ఆ యొక్క లెటర్ అక్సెప్ట్ చేసి పర్మిషన్ ఇస్తుంది నీకు ఎంతో పద్నాలుగు ప్రొంగల్ ఆ బిడ్డను ఆశ్రయించండి తన కుటుంబాన్ని ఆశ్రయించండి ఓ ప్రభుత్వం నిండు మనసుతో మిమ్మల్ని సేవించి ప్రేమించే బిడ్డలుగా ఆ కుటుంబాన్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తను చేస్తున్న ప్రతి పనిలో గనవించమని గ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి విశేషంగానైనా బ్రదర్ సంపద గురించి నువ్వు ప్రార్థిస్తున్నాం ఆ బ్రదర్ ద్వారా మాకు ఇది పరిచయం జరిగింది ప్రాంతం కాబట్టి ఆ బ్రదర్ ఆశ్రయించండి ఆ బ్రదర్ ప్రస్తుతం చెన్నైలో ఉంటుండగా తన చెట్టు కంచి పెట్టండి తన బిడ్డల చుట్టూ కంచి తన కుటుంబాన్ని కాచి కాపాడండి బిడ్డలు తప్పిపోకుండా రక్షణ మార్గంలో ఉండేలాగానే సేపడండి తన ఆయొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముగించుకొని తిరిగి వచ్చేలాగా మీరు సేపడండి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాం దశలో మీరే సహాయకులు కూడా నడిపించండి ప్రభావం మీరు మహిళ మనం ప్రార్థిస్తాం ఇతర బోర్డు మెంబర్స్ గురించి కమిటీస్ గురించి ప్రభావం ప్రార్థిస్తుండగా వైఎంసీఏ మెంబర్స్ అందరినీ ఆశ్రయించండి రక్షణ మార్గలు నడిపించండి వాళ్ళ రక్షణ సంపూర్తి చేసుకునిలాగా వాళ్ళు సేపడండి తండ్రి నిండు మనసును మిమ్మల్ని సేవించి ప్రేమించి బిడ్డలుగా తయారు చేసి నడిపించి మీరే మహిమందులాగా మీరు రాకవలసిన పరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇక బైబిల్స్ కండి మీరే ఆధిపత్యం వహించండి మా తలంపులకు చోటి మీ తలంపులకు మేము చోటిస్తున్నాం కాబట్టినైనా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం క్రిస్తుకుల నా మనసు మీరు కూడా తెలుసుకుని బాబా పౌరు భక్తుడినైనా కాబట్టినైనా ఆ మనసును మాకు అనుగ్రహరించమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యం అర్థం కావాలంటే ప్రభావ మీ మనసు మాకు అవసరం ఎందుకంటే ఈ వాక్యం మీలో నుంచి వచ్చిందినైనా కాబట్టి వాటిని అర్థం చేసుకునిలాగన మా యొక్క ఆత్మీయ నేతలను వాటిని గ్రహించాలా వాటిని స్వీకరించాలా మన ప్రజలను భద్రపరచుకోవాలా దాన్ని జీర్ణం చేసుకోవాలా అవలంబించుకోవాలా అనేకులకు దాన్ని ప్రకటించాలా అటువంటి ప్రకటించే సేవ జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు క్రీస్తు పరిషత్ ప్రార్థించున్నాం ఈరోజు జనవరి ముప్పైవ తారీఖు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం బాబిలోనియన్ గ్రీగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా క్యాలెండర్ సూచిస్తుంది మనముంటుంది బబులోను కాలం అనేది ప్రకటన గందల చూస్తాము బబులను గురించి ఇప్పుడు ప్రస్తుతం బబులోని లేదు దేశం కానీ చాలా మంది చరిత్రకారులు లేక చరిత్రని బోధించే వాళ్ళు లేక జియాలజిస్ట్ అంటారు భూగర్భ శాస్త్రాన్ని పఠించిన వాళ్ళు ఏమంటారు అంటే ఈరోజు ఇరాన్ ఇరాక్ మధ్యలోనే ఉంది బబులోన్ అని చెప్తా ఉంటారు లేక ఇరానే బబులోన్ అని చెప్తా ఉంటారు మాస్టర్స్ చెప్పితే నిన్న కానీ అది భూ లేక భూ బండలం లోనికి వెళ్లిపోయింది అది అనేకమంది మంది శాస్త్రజ్ఞులు చెప్తుంటారు ఎందుకంటే రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ఉండే ఆ బబులోను దేశం దాన్ని పరిపాలించిండు తన కుమారుడు దాన్ని పరిపాలించిండు తన కుమారుడి తర్వాత అది నాశనం మనం చూస్తాం తన కుమారుని జీవితం మనం చూస్తాం దానిని హెచ్చరిస్తారు కదా కాబట్టి అది ప్రపంచం అంతా గడగడలాడించిన దేశం ప్రపంచం అంతటి నుంచి జ్ఞానం ఆ దేశం తీసుకుపోయి ఆ దేశాన్ని గొప్పగా తయారు చేసుకున్నారు ఈరోజు ఆ దేశము భూ గర్భం లోపల ఉండిపోయింది అదంతా ఇప్పుడు ఒక పెద్ద మై మైదానం లాగుంటది గొప్ప గొప్ప భవనాలు రాజభవనాలు గుండేడివి ఈరోజు లేవు నేల అది నేల భూమి లోపల పెరిగిపోయి దాని మీద కవర్ అయిపోయింది అని చెప్తాడు కాబట్టి అది ఎన్నటికి పైకి రాద దృష్టి ఉంది మన ప్రవచనాలు తీసుకోం దానికి దాన్ని ఎవరు కూడా కట్టలేరని చెప్తాడు కట్టిన కట్టడానికి ప్రయత్నించిన వాడు కూడా ఫలించడం చెప్తాడు ఎందుకంటే అది ప్రకృతి సహజంగా ఒకప్పుడు ఉండే కానీ పాతవి గతించిన సమస్త కృతమైన అని ప్రభు మన జ్ఞాపకం చేసిండు కొరితెల్లి రాష్ట్ర పత్రికలో పౌల ద్వారా కాబట్టి పాతవి గతించినవి ఇంకా రావాలి వాటిని ఎంతగా తవ్వినా కానీ బయటికి రావాలి ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి దాని మీద మట్టి లేయర్స్ లేయర్స్ అయిపోయి కొంతం అది ఎక్కడో భూమి లోపలికి వెళ్తాయి మనం కూడా చూస్తా ఉంటాము మీరు ఎప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం రోడ్డు మీద ఇంకా రోడ్ వేసుకుంటా ఇరవై సంవత్సరాల క్రితం మన ఇంటి గేటు ఇంత పైకి ఉంటాయి ఇంటి గేటు ఇంత పైనంటే రోడ్ ఇంత కిందికి ఉంటుంది మనం రోడ్ నుంచి ఇట్లా మెట్లెక్కి పోతుంటే ఈ రోజు ఎట్లుందంటే ఆ రోడ్డు మీద లేయర్స్ వేసుకుంటా పోతే మన ఇంటి గేటు రోడ్ లేయర్స్ ఒక లేవర్స్ ఒకటే అయిపోయినాయి మీరు చూస్తున్నా లేదా కొన్ని ఇంకెట్లు లేదు రోడ్ పైకి అయిపోయింది ఇల్లు గేట్ కిందికి అయిపోయింది ఎందుకు అయిపోయింది రోడ్ లేయర్స్ వేసుకుంటా పోతే అది పైకి పోతేనే ఉంటది కొంతకాలానికి ఇంటి మీదకి అయిపోతాయేమో అవి రోడ్స్ హైదరాబాద్ రోడ్స్ ఇంట్లో రోడ్ల కింద ఉంటేమో పైకి వెళ్ళి బస్సులు గుతాయేమో ఎందుకంటే వేసుకుంటా పోతు లేయర్స్ ఎంత ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచు లేయర్స్ వేస్తారు ఫోర్ ఫైవ్ ఇంచ్ లేయర్స్ వేసుకుంటా పోతే సంవత్సరానికి ఒకసారి ఎంత పైకి వెళ్ళిపోతా ఉంటాయి కాబట్టి కొంతకాలానికి రోడ్స్ పైకి వెళ్ళిపోతుంటే ఇండ్లకి కిందికి వెళ్ళిపోతా ఇప్పుడు జరుగుతుంది అట్లా కాబట్టి ఫ్యూ ఇయర్స్ కే రోడ్లు అంత పెద్దగా అయిపోతే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమి లేయర్స్ ఎంత పైకి ఎదిగినా అదంతా డస్ట్ ఇప్పుడంతా మైదానం అదంతా ఇసుకతో నిండింది ఈ రోజు బొబులోను దేశము కింద మొత్తం పాతి వేయబడితే అది దాని మీద లేయర్స్ లేయర్స్ ఇసుక కొన్ని కిలోమీటర్ల ఎత్తున లేచింది అది ఎవ్వడం తుమలేదు సదాముసేను హుసేన్ మీకు తెలుసు ఆయన తిరిగి కట్టడానికి ప్రయత్నించాడు తీర్మానించుకుండా ఎందుకంటే సతాబ్ తను నెబుకేశారు వంశానికి సంబంధించిన అని ఒకసారి పబ్లిసైజ్ చేసుకున్నాడు కాబట్టి నేను నెప్పుకత్సారు వంశం రక్తం నుంచి కాబట్టి మా పూర్వీకులు కఠిన అంత వైభవమైన దేశాన్ని రాజ్యాన్ని నేను తిరిగి కడతానని తీర్మానించుకున్నాడు అంతే తీర్మానించుకున్నాడు ఆయన కటకముందు ఆయన ఉరిది ఇవ్వబడ్డాడు కాబట్టి కొన్ని విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలా దేవుడు తీర్మానించుకున్నాక దాన్ని ఎవడు తారుమారు చేయలేడు ఆయన తీర్మానించుకుంటే ఎవరు తారుమారు చేయలేడు అందుకే మనం ఆయననే ఆశ్రయించినాం సమస్తము ఆయన తీర్మానించుకున్నాడు సమస్తము ఆయన చిత్తం ప్రకారంగా నెరవేరుతా ఉంటాయి కాబట్టి ప్రవోచనాలన్నీ ఆయన చిత్తం ప్రకారం నెరవేరుతూ ఉంటాయి నెరవేరక ముందు తన పిడలు పేరు బయలుపరస్తాడు ఆమోస్రం మూడో అదేలా మనం చూస్తాం మన ప్రభు సంకల్పించిన వాటిని అన్నిటినీ తన దాసలైన ప్రవక్తలకు బయల్పరచకుండా ఏవియు చెయ్యడు అని కాబట్టి మనకి ఖచ్చితంగా అవన్నీ బయలుపరుస్తున్నాడు బయలుపరచినాకనే నెరవేరుతున్నాయి అవన్నీ తీర్పు అన్న అంశాన్ని మనం కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాము ఒక గ్యాప్ వచ్చింది కొంతకాలము ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఆ తీర్పులకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తాము ఏడవ అధ్యాయంలో ఆరంభమవుతుందని ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదో వచనంలో మనము అటుపై మూడు వారాల క్రితం ధ్యానించము పదవ వచనము ఎనిమిదవ ప్రకటన క్రితము ఎనిమిదవ అధ్యాయము పదో వచనంలో మూడవ దూత బూర ఊదినప్పుడు అనే అంశాన్ని మనం ధ్యానిస్తాము అక్కడ మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీదను నీటి బుక్కల మీదను పడెను కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు చాలా దీర్ఘంగా ధ్యానించాం నక్షత్రము ఇది నక్షత్రము అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి నక్షత్రము అన్నప్పుడు జాగ్రత్తగా ధ్యానించాలి ఎందుకంటే యోగుల గ్రంథంలో మనం ధ్యానిస్తాం నక్షత్రములు దేనికి సంబంధించిన నక్షత్రములు దేవుని బిడలకు సంబంధించినాయి అంతేనా దాని గ్రంథంలో కూడా చూస్తాం మనం కరెక్టే చూడండి ఒకసారి దాని గ్రంథం పన్నెండవ అధ్యాయం దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చరంలో బుద్ధిమంతులు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించేదరు కాబట్టి బుద్ధిమంతులు అంటే మన ప్రభువే బుద్ధిమంతుడు ఎవరిగా చెప్పాలంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన అయితే కాబట్టి ఆయన బుద్ధిలో జీవించే వాళ్ళము ఆయన బుద్ధిని గ్రహించి జీవించే వాలం బుద్ధిమంతులం అంటే కాబట్టి అంటే ఆయన వాక్యాన్ని స్వీకరించి ఆయన వాక్యానికి విధేత చూపించి నడిపించే వాళ్లే బుద్ధిమంతులు తర్వాత ఈ బుద్ధిమంతులు కేవలం వాక్యాన్ని విని వెళ్లిపోయేవారు కాదు ఎట్లుంటారనేది చూడండి బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలోని క్రైస్తవ సంఘం అది ఫిజికల్ గా పైన కాదు ఆకాశ క్రైస్తవ సంఘం కాబట్టి ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై అంటే క్రైస్తవ సంఘంలో జ్యోతులు అంటే ఇంగ్లీష్లో స్టార్స్ అంటాం జ్యోతి అంటే వెలుగు కదా జ్యోతులను పోలిన వారే అంటే మనము వెలుగు సంబంధం మన ప్రభువే వెలుగు కాబట్టి నేను లోకానికి వెలుగై ఉండని అంటాడు అసలు పాత నిబంధన కాలంలో ఇస్సాల్పల్లిని వెలుగులాగా పెట్టిండు అన్నిజనులకు మీరు వెలుగులాగా ఉంటారు అనేది కానీ వాళ్ళు ఎప్పుడు వెలిగినారు వాళ్ళు వెలుగలేదు కాబట్టి మన ప్రభు ఈ లోకానికి వెలుగులాగా రావాల్సి వచ్చింది ఆయన వెలుగులాగా వచ్చి లోకంలో ఆయన ప్రాణాన్ని మనకు త్యాగం చేసి ఆ వెలుగుని మనలో తీసుకొని ఇప్పుడు మనమే ఈ లోకానికి వెలుగై ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏముంది బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు మనం ప్రకాశించాలా ఎక్కడా ఆకాశ మండలంలో జ్యోతులను పోలి అంటే మనము యేసు వెలుగుని ధరించుకున్న వాళ్ళం కాబట్టి మనం ఏం చేయాలా ఆకాశ అంటే దేవుని బిడల మధ్యలో ప్రకాశించాలా ఈ లోకంలో ప్రకాశించాలా మనం అనేకులకు ఏదైతే ప్రకాశించాలా చూడాలి నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు నీతి మార్గంను అనుసరించి నడుచుకున్నట్లు ఏం చేయాలంట మనము అనేకులను త్రిపవలను మరోసారి చూడండి నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారు వారు నక్షత్రంలో వల్లే నిరంతరమును ప్రకాశించరు శాశ్వతంగా మనము నక్షత్రం వల్ల ప్రకాశిస్తామంట ఎట్లా నువ్వు బుద్ధిమంతంగా తయారు కావాలా ఆకాశ మండలంలో జ్యోతుల్లాగా కావాలా దాని తర్వాత నీతి మార్గమును అనుసరించుకున్నట్టు తిప్పాలా నీతి మార్గం అంటే ఏసుమ రక్షణ మార్గం ఏసుప్రో తప్ప ఎవరు నీతిమంత్రులు లేడు నీతి మంత్రుడు ఒక్కడో లేడు అందరూ చేసిన వారే ఆయన అనుగ్రహించు ఆయన అనుగ్రహాన్ని పొందలేకపోయినారు ఏ భేదం లేదు అందరూ తగ్గిపోయిన ఆయన అనుగ్రహాన్ని పొందలేకపోయినారు కాబట్టి ఆయన మనకు ఆయన అనుగ్రహాన్ని అనుగ్రహించడానికి లోకంలోకి కాబట్టి ఆయననే నీతి మార్గం ఏసు నేనే మార్గము సత్యం జీవం అనడు కాబట్టి నా ద్వారా తప్ప ఎవరినూ తండ్రికు రాలేరు కాబట్టి అటువంటి నీతి మార్గంను అనుసరించి నడుచుకున్నట్లు అనుసరించడం ఒకటి నడుచుకోవడం ఒకటి రెండు ఆర్గ ఆత్మీయ ఆత్మీయ దశలో ఎదగడం అనుసరించడం ఒకటి నడుచుకోవడం ఒకటి అనుసరిస్తారు చాలా మంది అని నడవరు నువ్వు అనుసరించి నడవకపోతే కొంతకాలానికి అది మాయమైపోతుంది నీలో ఉండదు నీతి కాబట్టి అనుసరించాలా నడవాలా నడవాలంటే ప్రాక్టీస్ చేయాలా కాబట్టి మనము బుద్ధిమంతులము అంటే ఏసు నమ్ముకున్న మనమందరము దాన్ని అనుసరిస్తున్నాము దాని ప్రకారంగా నడుస్తున్నాము తర్వాత అనేకులను ఆ మార్గంలోనికి తిప్పుతున్నాము వాళ్ళు నక్షత్రం అంటారు కానీ ఈరోజు అందరూ నక్షత్రంలాగానే ప్రవర్తిస్తూ ఉంటారు కానీ వాళ్ళు నిజంగా నక్షత్రం లాగా ఉండరు అందుకని ఏమవుతుంది నేను ఆకాశ నక్షత్రం లాగానే ఉండాలని అనుకుంటున్నాం ఆత్మీయ దృష్టితో చూస్తే ఆకాశ అనేది క్రైస్తవ సంఘానికి సాదృశ్యం ప్రకృతి సహజంగా చూస్తే స్పేస్ అంటాం స్పేస్ స్టార్స్ ఉంటే కరెక్టే కానీ బుద్ధిమంతులు స్పేస్ స్టార్స్ లాగా ఉండగలరా ఉండలేరు అది అది కాబట్టి ఆత్మీయమైన బోధ ఏంటంటే ఆకాశ మండలం అంటే రక్షింపబడ్డ సంఘం రక్షింపబడ్డ వారికి సాదరు ఉన్న సంఘం అది కానీ అది ఇప్పుడు మతపరమైన సంఘంగా తయారైంది అందుకు ఏం జరుగుతుందన్న విషయమే ఈ మూడవ బూర తూత ఊదినప్పుడు మూడవ దూత ఊదినప్పుడు జరిగిందే చూస్తున్నాం ఏమైతుంది ఇది మతపరమైన జీవితము లేక అభిదేత జీవితము లోకాతీతంగా జీవించే జీవితము లోకానికి బానిస అయిన జీవితము అది నేను మీకు వచ్చేవారం మరి విశేషంగా ధీరంగా చూపిస్తాను కాబట్టి అది ఎట్లా ఉందంట ఒకప్పుడు వెలుగుతున్నది అందుకే ఇక్కడ చెప్పబడి పదవర్షంలో మూడవ దూత వదిలినప్పుడు ఏం జరిగింది దివిటీ వలె దివిటి అంటే బుద్ధులని కన్యకల దగ్గర దివిటీ ఉందా బుద్ధుల కన్యకల దగ్గర దివిటీ ఉందా ఇద్దరి దగ్గర దివిటీలు ఉన్నాయి కాబట్టి దివిటి దేనికి సాదృశ్యం కన్యకలకి సాదృశ్యం లేక రక్షింపబడ్డ వారికి మతపరమైన జీవితంలో జీవిస్తున్న వారికి అందరికీ అది సాదృశ్యం ఉంది కాబట్టి వీళ్ళందరూ దివిటీ వలె ఉన్నారు అనే విషయం మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి దేవుడి బిడ్డలందరూ దివిటీతో పోలినవారు లేక దివిటీలు పట్టుకున్న వారు మీరు కూడా లోకానికి వెలిగిన వారు కాబట్టి దివిటీలు పట్టుకున్న వారు అనే విషయం జ్ఞాపకం చేసింది అయితే ఈ దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం అన్ని నక్షత్రాలు కలిస్తే ఒక నక్షత్రం అయితే కాబట్టి రక్షింపబడ్డ వారు లేక మతపరంగా జీవించిన వారు అందరూ ఒక నక్షత్రం లాగా తయారైనారు వీళ్ళు దివిటీకి సాదృశ్యంగా వీళ్ళు దేవుని వెలుగుని ప్రకటించే వాళ్ళ లాగా ఉన్నారు కానీ వీళ్ళు ఎందుకు అక్కడి నుంచి పడిపారు చూడండి ఆకాశ మండలం అనేది ఆకాశం నుండి అని ఉంది దాని గ్రంథంలో చూసిన ప్రకారంగా పదవ అధ్యాయంలో చూసిన ప్రకారంగా మూడో వర్షంలో పది మూడో వర్షంలో చూసిన ప్రకారంగా ఆకాశ ఉండే నక్షత్రములు వాళ్ళు కానీ ఇక్కడ చూస్తే ఇది ఒక్క నక్షత్రం పెద్దగా అయిపోయింది ప్రపంచమంతటా మతపరమైన క్రైస్తలకు సాదృశ్యంగా ఉన్న ఈ పెద్ద నక్షత్రము ఆకాశ మండలం నుంచి పడిపోయింది కింద అంటే నువ్వు ఒకప్పుడు రక్షింపబడి సత్యాన్ని ప్రేమించి ఆత్మీయ దశలో అంతగా ఎదిగిన వాళ్ళు అక్కడి నుంచి క్రింద పడవే పడుతున్నావు ఎందుకు అంటే బాగా అర్థం చేసుకోండి ఎవరైతే అవిధేత చూపిస్తారో రక్షింపబడినప్పుడు ఆయనని అనుసరించినప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు నిన్ను ఎవరెత్తాడు పైకి నువ్వు పైకి లేవరెత్తనాక వీరవీగితే ఆయన నుంచి పడేస్తుంది అది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అనుభూతి అనుభవం కాబట్టి మనం అందుకే ఉన్నత స్థితిలో వరకు ప్రయాస్పడం ఆయన లేపుతా ఉంటాడు లేపుతాడు పైకి తీసుకెళ్తాడు అయినా గానీ మనం క్రిందనే ఉంటాం ఈ విషయం అర్థం చేసుకోవాలా నువ్వు ఎంత గొప్పవాడివైనా ఈ లోకంలో ఎంత గొప్పదానివైనా గానీ నువ్వు ఈ లోకంలో నీ కాళ్ళు మట్టుకు భూమి ఉండాలా అన్న విషయం అర్థం చేసుకోవాలా లూసిఫర్ కూడా అక్కడి పడవేయబడ్డాడు కాబట్టి వారి అనుచరులు కూడా పడవేయబడతాడు ఎందుకంటే ప్రవచనము తిరిగి నెరవేర్తుందని మనకి ప్రభు కొడలు రాష్ట్ర పత్రికలను కదా వారికి దృష్టాంతం జరిగి యుగాంతం మీకు బుద్ధి కలగ బుర్రాయబడ్డాయి ఎందుకు వారికి దృష్టాంతాలుగా జరిగినాయి అవి ఫిజికల్ గా జరిగినాయి లిటరల్ గా జరిగినాయి పాత నిబంధన కాలంలో ఈసరల్ గా జరిగినాయి యుగాంతమంది మనకు అంటే రక్షిపబడ్డ దేవుడి బిడ్డలకు బుద్ధి కలగడం కొరకు రాయబడ్డాయి అవన్నీ పాత నిబంధన కాలపు వాక్యాలు యుగాంతమంది మనకెందుకు బుద్ధి కలగాలంటే అవి కూడా మన కాలంలో ఎలగెడతాయి మీరు కూడా అభివృద్ధి చూపిస్తే అని చెప్పడం కొరకు ఆ వాక్యం అక్కడ దేవుడు మన కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది పదవర్షంలో మూడవ దూత బూర వదిినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి ఎక్కడ పడింది నదుల మూడవ భాగం మీదను నీటి బుక్కల మూడవ భాగం మీదను పడను కాబట్టి మూడవ భాగము అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం ప్రభాషనలలో ఎందుకంటే చాలా మనకు తెలిసిన విషయం ఏంటంటే క్రైస్తవ సంఘంలో లేక దేవుని బిడ్డలలో రెండే కుంపులోనే అంటారు కుంపు మారి తేజిస్తే మనము మత్స్యస్వార్త చూడండి సారీ పదహారవ వర్షంలో చూడండి మత్స్యస్వార్థ పదవ అధ్యయము పదహారవ వర్షంలో ఖచ్చితంగా ఇక్కడ రెండు గుంపులు కనిపిస్తూ ఉంటాయి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కదా రెండు గుంపులు తోడేళ్లున్నాయి గొర్రెలున్నాయి తోడేళ్ల మధ్యలోకి గొర్రెలు పోతున్నాయి అంటే తోడేళ్ళు ఎక్కడున్నాయి అర్థం చేసుకోవాలా కొన్ని బాహటంగా చెప్పడానికి వీల్లేదు కానీ మీరు ప్రార్థనాపూర్వకంగా తెలుసుకోండి ఇన్ డైరెక్ట్ గా క్లోజ్ స్లిప్ దేవుడిస్తున్నాడు కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నించండి తోడేళ్లు ఎక్కడ ఉన్నాయి బయట ఉన్నాయా అవి ఎక్కడున్నాయని అర్థం చేసుకోవాలి కాబట్టి తోడుల మధ్యలోకి గొర్రెలం పంపించటే మిమ్మల్ని పంపిస్తాను అన్నాడు అంటే రెండు గుంపులు ఆల్రెడీ ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు అదే రీతిగా బుద్ధిలేని కన్యకలు బుద్ధిగల కన్యకలు రెండు గుంపులు అవి కూడా కానీ మతపరమైన జీవితంలో ఈ రెండే గుంపులు కనిపిస్తూ ఉంటాయి అని మన ప్రభు చూపించిన మనకి నాలుగు గుంపులు ఉంటాయి అని ఎన్నిసార్లు మనం చూసినాం బైబుల్ వాక్యాలలో కాబట్టి నాలుగు గుంపులు దేనికి సంబంధించిన చూసినప్పుడు చూడండి జక్రే గ్రంథము పదమూడవ అధ్యాయం జకర్యా గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో మనం చూస్తాం ఎన్ని భాగాలు ఉన్నాయనేది ఎనిమిది తొమ్మిది వర్షాలలో ఇవి రెండు గుంపులు కాదు నాలుగు గుంపులు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం అనేక దేవుడు మనకి చూపిస్తూనే ఉన్నాడు మతపరమైన జీవితంలో నాలుగు గుంపులు ఉంటాయి అనేది ఎన్ని ప్రవేశాలు చూసినా ఆ నాలుగు గుంపులు కనిపిస్తూ ఉంటాయి కానీ వాటిని మనము కంప్లెస్ చేసుకుని రెండు గ్రూప్స్ లాగా నిలిపిచ్చుకుంటున్నాము రెండు గ్రూప్స్ కరెక్టే కానీ మొదటి గ్రూపు రెండుగా విభజింపబడితే రెండవ గ్రూపు మళ్ళా రెండుగా విభజింపబడుతుంది ఉదాహరణకి మొదటి గ్రూపు తోడేళ్ల గ్రూప్ కదా తోడేళ్ల గ్రూప్ రెండుగా విభజింపబడుతుంది ఒక సర్పంలో ఒక తేళ్ళి అదే గొర్రెల గుంపు రెండుగా విజింపబడుతుంది ఒకటేమో గొప్ప జనము ఇంకోటేమో మంది కాబట్టి ఈ విషయం మీకు అర్థమైందా ఎప్పుడు నేను చెప్పలే ఈ వాక్యం ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాం మనం కదా ఫస్ట్ గుంపు ఎందుకంటే చక్రవర్తి అని ఒక బ్రదర్ ఉంటాడు విజయవాడలో గుంటూరులో ఆయన రెగ్యులర్ గా ఈ విషయాలు అడుగుతా ఉంటాడు ఎందుకంటే ఆ ఇంటర్నెట్ రికార్డింగ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని ఆయన విలేజెస్కి వెళ్తుంటాడు సేవకి ఆ రికార్డింగ్స్ అన్ని అక్కడ విలేజ్ స్ప్రెడ్ అవుతున్నాయి ఇది ఆంధ్ర దిక్ పోతుంది ఈ బోధ దేవుని బోధ ఆయన ఎవరికి నడిపించాలో వాళ్ళని నడిపిస్తుంటాడు ఎవరిని బయట తీసుకురాలో వాళ్ళ బయట తీసుకొస్తుంటాడు ఎవరి ద్వారా ఈ బోధా అనేక పోవాలో ఆయనకు తెలుసు మనము ఇది నాది నేను రిజిస్టర్ చేసి పెట్టుకున్నా దీన్ని కాపీరేట్ అనేసి నేను ఎందుకంటే ఇది నాది అన్ని కాదు ఇది మనందరిది ఇది మన ప్రభు మనకందరికి ఇచ్చాడు కాబట్టి ఈ వాక్యం మనం సీక్రెట్ గా మన మీద స్టోర్ చేసుకుని మనకే అంకితం కాదు ఇది సమస్త జిల్లకు వెళ్లాలా సర్వలోకానికి ఇది వెళ్ళాలా అన్న దృక్పథంతో మనం వీటన్నిటిని రికార్డ్ చేసి మనం ఇంటర్నెట్ లో పెడుతున్నాం అనేకులు నిజంగా వింటున్నారు సంపూర్ణంగా మార్పు చెందుతున్నారు ఒక వన్ ఇయర్ నుంచి అంటే మీరు మీరు చానకాల నుంచి వింటారు ఈ వాక్యాలు కరెక్ట్ గానీ జస్ట్ ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ అంటే మనంటే సిక్స్ మంత్స్ అని ఆలోచించారు సిక్స్ మంత్స్ లో ఇద్దరు దీనికి బాగా అంటుకోమో ఈ వాక్యాన్ని మీ అందరికంటే ఇంకెక్కువ ఆసక్తి వాళ్ళు చూపిస్తారు ఈ వాక్యాలలో రెగ్యులర్ గా ఫోన్స్ చేస్తారు రికార్డింగ్స్ గురించి అడుగుతా ఉంటారు సిడీస్ తయారు చేసి మేము ఒక బ్రదర్ కొత్తగా పరిచయండి నాకు ఒక రెండు నెలల క్రితమే ఆ బ్రదర్ ఎంత నచ్చిందంటే ఈ వాక్యాలు భాగార్థం చేసుకోండి ఎంత నచ్చినాయి అంటే ఇంతకుముందు వాళ్ళకి వేరే వాక్యాలు నచ్చలేదా అన్ని నచ్చుతాయి వాక్యాలు ఎందుకంటే అది దేవుడి వాక్యం కూడా ఇది ఎందుకు నచ్చిందంటే ఒకవేళ దేవుడు ఆయనని ఆ బోధ కొరకు ఆ బోధని ప్రకటించే కొరకు మనకు తెలియదు ఆ అది నెరవేర్నప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఆ ప్రదర్ ఏమన్నా అంటే నాకు ఈ సీడియస్ అన్ని మీరు రాసివ్వండి నేను ప్రతిరోజు మార్నింగ్ మా ఇంటి మీద స్పీకర్ పెట్టి ఇవి ఆన్ చేస్తా పోయేటోళ్ళు అందరు వింటారు వాక్యం అంటున్నాడు సరే ఇది ఆ టైప్ వాక్యాలు కావు కదా ఆయనకు ఆసక్తి ఉంది చాలా ఆసక్తి ఉంది ఆంధ్ర దిక్ అందరు మార్నింగ్ లేస్తే స్పీకర్స్ పెడతారు ఇడ్ల మీద చర్చల స్పీకర్స్ పెట్టి ప్లే చేస్తారు ఆయన నడుస్తా రెండు గంటలు నేను చాలా సార్లు నాకు ఆ ప్రాంతాలన్నీ తెలిసి ఇట్లా నడుస్తుంటాయి ఇటువంటి బోధ చాలా కష్టం కదా ఫస్ట్ అటైమ్ వినోళ్ళకి ఇవి ఏం అర్థం కావు మనం ఏం చేస్తామో అర్థం కాదు కొంతమంది పాస్టర్సే చెప్తారు మీరు చెప్తున్నారు మాకేమో అంత కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఏదనేది మాకు రిజిస్టర్ కావట్లేదు మా మైండ్లో ఎందుకు కాదో మాకు తెలుసు నేను దాని గురించి పబ్లిక్గా చెప్పడానికి వీలలేదు ఇది ప్రభు వల్లనే ఇది ప్రభుదే అయినప్పుడు నీ మైండ్ ఎందుకు రిజిస్టర్ కాదు అంటే ఏదో నిన్ను అడగిస్తుంది నీలోకి ఈ వాక్యము రిజిస్టర్ కానీ కూడా అడిగిస్తుంది ఎందుకంటే నీలో రిజిస్టర్ అయిందంటే నువ్వు ఆకాశ నష్టల వేలే మెరుస్తావు వెలుగుతావు అప్పుడు ఏమైతే నీ వలన ఎంతో మంది నడిపిస్తావు నీతి మార్గాలు నడిపించాల్సి నీ విధానం అది కాబట్టి అడుగుతున్నారు సరే ఈ ఎండాకాలం నేను వీటన్నిటిని మంచి సిడిఎస్ లాగా రాసి తర్వాత ఇంకో కథను ఏమన్నానంటే ఇంటర్నెట్లో ఆ వాక్యాలు డౌన్లోడ్ చేసుకోవడానికి కష్టమవుతున్నాయి ఎందుకంటే ఉదాహరణకి ఒక పన్నెండు పార్ట్స్ ఉన్నాయి ఒక లెసన్ ఒక చిన్న ప్రవక్తకు సంబంధించి ఒక పన్నెండు రికార్డింగ్స్ ఉంటాయి ఆ పన్నెండు వెతుక్కడంలో నాకు టైం అవుతుంది అసలు ఎక్కడ ఉంటాయో అర్థం కావట్లేదు ఈ పన్నెండుని ఒకటే జగలో పెట్టి చేస్తే బాగుంటుంది కదా అన్నాడు మంచి ఐడియా కాబట్టి వీటికి ఖచ్చితంగా చాలా టైం అవసరం సమ్మర్ టైం ఒక సపోజ్ మే ఆ టైంలో చాలా టైం ఉంటుంది ఆ టైంలో వాటి ఏం చేయాలంటే ఇంటర్నెట్లో కూడా అన్ని ఒకటే స్థలంలో కనిపించినట్టు చేస్తాం ఉదాహరణకి ఇప్పుడు జకర్యా గ్రంథం అనుకో అన్ని ఒకటే స్థలంలో ఉండేటట్టు చేస్తాం అంటే నేను చిన్న ప్రవక్తలు ఉన్నారనుకో అన్ని ఒకటే స్థలంలో ఉండేటట్లు అదే రీతిగా ప్రతి పుస్తకం మనం ధ్యానించిన విధానంగా ఒకటే స్థలంలో అవన్నీ ఒకటే సార్ వచ్చేటట్లు అంటే వన్ టూ త్రీ ఫోర్ సీరియల్ గా బటన్స్ ప్లే చేసుకుని వినేటట్లు తయారు చేస్తాం తర్వాత అదే రీతిగా సీడీస్ కూడా తయారు చేస్తాం అప్పుడేమోతాయి అంటే ఒక్కొక్క సీడీ ఒక్కొక్క పుస్తకం లాగుంటది ఒక్కొక్క బైబుల్ బుక్ లాగుంటది అది పెట్టుకుని వాళ్ళు సీడిలు క్యాసెట్లు కార్లో పెట్టుకొని వినుకోవచ్చు లేకుంటే వాళ్ళ బైబిల్ స్టడీ పర్సనల్ స్టడీ వినుకోవచ్చు ఇంకొక బ్రదర్ ఒంగోలు నుంచి ఫోన్ చేసి నాకు ఆ సీరీస్ అన్నింటినీ మీరు తయారు చేసి మాకు పంపండి మాకు బైబుల్ కాలేజ్ ఉంది ఆ బైబుల్ కాలేజ్ లో స్టూడెంట్స్ కి మేము ఇస్తాము వాళ్ళు వినుకుంటారు వాళ్ళకి ఫ్రీ టైం అప్పుడు వాళ్ళ ప్రొఫెసర్స్ లేనప్పుడు వాళ్ళ పెట్టుకుని వింటారు అంటే వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్లే కదా ఆ బైబిల్ కాలేజ్ నడిపించేట బ్రదరు తనకి నచ్చింది అంటేనే కదా వాళ్ళ స్టూడెంట్స్కి వినిపిస్తాడు కదా కాబట్టి నేను ఊహించలేకపోతున్నాను ఇది ఎక్కడెక్కడ పోతుందో ఈ కోత ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది ఎంతో మందికి వెళ్ళిపోతుంది ఇంకొక బ్రదర్ ఉన్నాడు అతనైతే పొద్దున్న లేస్తేవే వింటున్నాడు తర్వాత రికార్డింగ్స్ ఎప్పుడు అప్లోడ్ అయితే చూసుకుంటాడు జాగ్రత్తగా అప్లోడ్గానే దాన్ని డౌన్లోడ్ చేసుకుని పెన్ డ్రైవ్ వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో అన్నం తినకముందు దానికి పెట్టి అందరికి వినిపిస్తున్నాడు ఇంట్లో వాళ్ళ ఇంటి ఈ వాక్యానికి అంటే నా గురించి కాదు నేను చెప్తున్నా గొప్పతనము దేవుడు యొక్క వాక్యం అది సరైన వాక్యం అని వాళ్ళు గ్రహించాలని దానికి ఆకర్షిపడుతున్నారు ఎందుకంటే ఎంతో ప్రాంతాలను వింటున్నారు కానీ ఈ బోధ డిఫరెంట్ గా ఉందే ఇంతకు వినలేదే ఇది ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంది ఖచ్చితంగా ఎక్కడ వినలే ఏ టీవీ ప్రోగ్రామ్స్ వల్ల లేదు ఏ రేడియో ప్రోగ్రామ్స్ లేదు మన విశేషంగా ఏ బుక్స్ వల్ల ఉంటది ఇది ఇది ఎక్కడ ఉంటది ఇది కేవలం మన ప్రభు చెంత ఉంటది మన ప్రభుని మనం స్వీకరించిన మన హృదయంలో ఉన్నాడు కాబట్టి మన ప్రభు ఇవన్నిటి మనకు చూపిస్తున్నాడు నేను విశేషిస్తున్నాను అనుమానమే లేదు అనుమానించినప్పుడు అలా ఆయన మాట్లాడుతూ ఉంటాడు లేదు డైరెక్ట్ గా ఉంటాడు ఇంకా అనుమానించడానికి కాబట్టి నేను అనుమానించాను ఇంకా నాకు అది తెలిసిపోయింది అది ఖచ్చితంగా మన ప్రభు మన ఇంటా ఉన్నాడు ఈ క్షణం మన మధ్యలో ఉన్నాడు ఈ క్షణం ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఎందుకు ఎందు నిమిత్తమై ఇంత దూరం నడిపించాడు ప్రభు ఇక్కడ నుంచి ఎంతమంది ఈ సత్యాన్ని స్వీకరిస్తారో నాకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఆయన రాకడాకు ఎంతో సమీపంగా మనం ఉన్నాం బహుశా ఒక హ్యాండ్ డిస్టెన్స్ లో ఉన్నదన్నమాట నాకు తెలియదు ఏ క్షణంలో ఇది యుగం ముగిస్తుంది తెలియదు ఎందుకంటే వింత వింత న్యూసులు వింటూ కదా వింత వింత న్యూసులు వింటూ ఉంటాం బైబుల్ కాల్చే న్యూసులు వింటాము పాసాలు తన్ను తినే న్యూసులు అన్ని వింటూ కానీ అంతం వెంటనే రాదు ఎప్పుడొస్తుంది ఇది ఆత్యసు వార్త సకల జనులకు ప్రకటించబడినాకనే అన్నాడు ప్రభు కాబట్టి ఇది ప్రకటించబడుతుంది ఇక్కడ నుంచి ఇంకా అనేకలు గొప్ప సేవకులు బయలుదేరుతారు ఈ సత్యాన్ని గ్రహించి అనేక ప్రకటించడానికి దేవుడు నేర్పు ప్రభు మిమ్మల్ని కూడా ఏ రీతి మీరు పోనీ సిద్ధపడ మీ సెక్యులర్ జాబ్స్ మీరు చేసుకోండి మీ స్టడీస్ మీరు చేసుకోండి కానీ ఇది మటుకు మానకాన్ని ఎందుకంటే ఇది ఎక్కడ అనుగరించబడలేదు వారికి అనుగరించబడలేదు ఇది మీకు అనుగ్రహించబడింది అన్నాడు ఆ రోజు ఒకరోజు ఇది మీ కొరకు అనుగరించబడిన వాక్యం ఇది వారికి అనుగరించబడలేదు అంటాడు నేర్పు కాబట్టి మీకు అనుగరించబడింది కాబట్టి మీరు దాన్ని ధ్యానించాలి అందుకొకసారి చూడండి చక్రగ్రతము పదమూడవ అధ్యాయం ఎన్ని గుంపులున్నాయి మీకు తెలుసు ఇప్పుడు ఎనిమిదవ వచనము తొమ్మిదవ వచనంలో దేశం అన్నప్పుడు అర్థం చేసుకోవాలి దేశం పరిశుద్ధ దేశం దేవుడి పిడల దేశం పరిశుద్ధ దేశం అంటే ఇసల్ దేశం శారీరకంగా ఉంది ఈస్ట్ లో మిడిల్ ఈస్ట్ లో అనుకుంటారు అది కాదు పరిశుద్ధ దేశం లేక రక్షింపబడ్డ వారికి సాదృశ్యం దేవుని బిడలకు సాదృశ్యం ప్రపంచమంతట ఒకటే కాబట్టి అంతటా జనులలో రెండు భాగముల వారు తెగవేయబడి చత్తురు మూడవ భాగము వారు శేషింతురు కాబట్టి ఇక్కడ మూడు గుంపులు కనిపిస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు కాబట్టి మూడవ భాగము అంటే థర్టీ త్రీ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ లో చూస్తే దండి 2/3 అంటే 66.6 అంటే 33.3 33.3 అంటే 66.6 అంటే 2/3 అంటే వాట్ ఇన్ ఇంగ్లీష్ లో తర్వాత మిగిలిందాన్ని 1/3 అంటాడు కాబట్టి మొదటి రెండు గుంపులు అంటే 2/3 రెండవ గుంపు అంటే 1/3 అంటే అప్పటికి ఎంత అయ్యింది 66.6 1/3 అంటే 1/3 అంటే 33.3 సో 66 .6 33.3 అంటే 99.9 పాయింట్ నైన్ అలా అవుతుంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ కాబట్టి ఆల్మోస్ట్ ఎంటైర్ చర్చ్ అన్నట్టే కదా ఆల్మోస్ట్ ఎంటైర్ దేశం అన్నట్టు అంటే హండ్రెడ్ లా ఆల్మోస్ట్ 100 పర్సెంట్ అన్నట్టు అంటే పాయింట్ వన్ పర్సెంటే అని చెప్పుకోవాలి కాబట్టి దేశము మూడు గుంపులుగా విభజింపబడింది ఒక పాయింట్ ఇక్కడ లేదు ఈ గుంపులలో లేదు అట్లా కూడా మనం ఎప్పుడు ధ్యానించాలి కదా అది ఇప్పుడు స్పెషల్ ఏమో ఇక్కడికి వచ్చినందుకు ఆయన నడిపిస్తుందేమో అనుకుంటుంది నేను సిక్స్టీ సిక్స్ చత్తురు అంటే శాశ్వతంగా వాళ్ళు నరకానికి పోతారు అన్న విషయాన్ని జ్ఞాపేసి అంటే ఫస్ట్ టూ గ్రూప్స్ శాశ్వతంగా తెగవేయబడి చత్తురు తెగవేయబడడం ఏంటి అన్న శాశ్వతంగా ఎట్లా పోతారు నరకానికి ఎట్లా చెప్పగలరు అంటారు అంటే కోపంతో మీరు చెప్పరు మీ మైండ్ లో డౌట్ ఉంటుంది అది తెగవేయబడి చత్తురు అంటే తెగవేయబడడం అంటే తెలుసా మనం అందరము ఆయనలో అంటు కట్టబడ్డవరం లేదా మన ప్రభులు నాటబడ్డవరం కాబట్టి ఆయన నుంచి మనం తెగవేయబడుతున్నాం ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఆయనలో నాటబడి నువ్వు ఆయన సారం పీల్చుకొని ఆయన నుంచి అద్భుతాలు తీసుకొని ఆయన నుంచి అన్ని లాభాలు పొందుకొని ఆశలు పొందుకొని నువ్వు ఆయనకి తిరుగుబడతనం చేసేటప్పుడు నిన్ను తెగవేస్తా లేదా కాబట్టి ఆయన నిన్ను కట్ చేస్తాను తెగవేయబడి చదడం అర్థం అంటే ఎప్పుడైతే మనము ప్రభుకి అంటు కట్టబడినంత ఆయనలో జీవిస్తామో ఎప్పుడైతే ఆయన నుంచి తెగవేయబడతామో మనలో మనలో జీవం ఉండదు చచ్చడం చావడం అంటే అర్థం అది నీలో జీవం వెళ్ళిపోతుంది నీలో ఆయన జీవం ఉండదు ఆయనలో అంటు కట్టబడినంత కాలము మనము ఆయన జీవంలో ఉంటాం ఆయన జీవం మనలో ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆయనకి తిరుగుబాటుతనం చేస్తామో ఏంటి తిరుగుబాటుతనం పాపం పాపం అంటేనే తిరుగుబడతనం కదా పాపం అంటేనే సవాల్ చేయడం ఛాలెంజ్ చేయడం ఆయన పరిశుద్ధతను ఛాలెంజ్ చేయడమే పాపం చేయడం పాపం చేస్తే ఆయన తీసుకుంటాడులే అని నిర్లక్ష్యం చేయడం పాపం అంత డేంజర్ అన్నట్టు వ్యభిచారం చేసి త్రాగుడు చేసి ఇట్లాంటి పాపాలు అనేది కూడా ఆయనను సవాల్ చేయడమే ఆజ్ఞని అతిక్రమించడం కూడా ఆయన సవాల్ చేయడమే అంటే నేను చెయ్యను పో అని అంటారు పిల్లలు కోపంతో నేను రానుకో నేను చెయ్యనుకో అంటే ధిక్కరిస్తున్నారు అన్నట్టు ఆజ్ఞ అతిక్రమంటే కూడా అదే కాబట్టి ఈ సిక్స్టీ ఆఫ్ రెండు గుంపులు ఆయన ధిక్కరించినాయి మొదటి నుంచి కూడా అందుకే ఆయన వాళ్ళని కట్ చేస్తున్నాడు వాళ్ళు తెగవేయబడుతున్నారు ఆయన నుంచి ఎప్పుడైతే మనం తెగవేయబడతామో ఆయన నుంచి సారం మనకు రాదు ఆయన నుంచి మనకి ఆసరాలు రావు ఆయన నుంచి లాభాలు ఏవి మనం పొందుకోలేవు నువ్వు అనుకోచ్చి అంత లాభం ఉంది లోకంలో ఆస్తి అంతశ పెరుగుతున్నాయనుకుంటున్నావు అవి మాయమైపోతాయి ఈ కళ్ళ ముందు క్షణాలలో గొప్ప గొప్ప చూస్తాం కదా కోట్లు కోట్లు సంపాదించుకున్నా వాడు ఒక పూట సరిగా తినలేడు వాడు ఏది అనుభవించాడు ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా వాడు పండుకునేది కొంత వాడు ఎంత పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నా ఎంత ఆస్తితో సంపాదించుకున్నా అసంతృప్తితోనే వాడు జీవితాన్ని ముగించుకుంటున్నాడు ఎందుకు వాడు ప్రకృతి సహజంగా పొందుకున్నాడు ఈ లోకంలో అన్ని కానీ ఆయన ప్రభునందు పొందుకునేవాడు అది ఆత్మీయమైంది ఆశ్రీదం అనేది కాదు ఈ రోజు ప్రపంచంలో బోధ ఎట్టుంటుంది అంటే ఆశ్రీదం శారీరకమైనది అనుకుంటాం నీకు బిల్డింగ్స్ బాగా ఇచ్చిందంటే దేవుణ్ణి సమృద్ధిగా ఆశ్రయించు అనుకుంటాం అది పిచ్చితనం నీకు పెద్ద పెద్ద మేడలు పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉంటే నీకు ఎంతగానో ఆశ్రమనుకుంటున్నావు అది పిచ్చితను ఆశ్రదం ఎప్పుడైనా ఆత్మీయమైంది ఆయనలో అడ్డు కట్టబడినప్పుడు నేను ఆశ్రయిస్తాడు అది ఆయన ఆత్మరూపకంగా నీలోకి వస్తాడు పరశురాత్మ అభిషేకమే అసలైన ఆశ్రదం రక్షణ అనుందే అసలైన ఆశ్రదం రక్షింపబడ్డాక పర్శురాత్మ పొందుకున్నాక ఆటోమేటిక్గా అవన్నీ ఎందుకంటే ఆయన నీతి నేను రాజాని వెతికినప్పుడు నీకేమవసరమో అవన్నీటి తిరిగిస్తాడు కానీ నీతిని రాజాని వెతుకకుండా ఇవి బతుకోవడం జరిగింది యుగ సమాప్తిలో మతపరమైన జీవితంలో ప్రపంచమంతట అందుకు వాళ్ళు తెగవేయబడి తెగవేయబడగానే చస్తరు కానీ మూడవ భాగం గురించి మనము ఎంతగానో ప్రయాసపడుతున్నాం కొన్ని సంవత్సరాల నుంచి ఈ తొమ్మిదో వర్షంలో ఉన్న ఈ మూడవ భాగం నుంచి మనం ప్రయాసపడడం నేర్చుకోవడానికి ఈ మూడవ భాగం దేనికి సంబంధించింది మూడవ భాగం వారు శేషింతురు అంటే శేషింతురు అంటే మిగిలిన వారని అర్థం మొదటి రెండు గుంపులు తెగవేయబడి చచ్చినాక శేషింతురు అంటే మిగిలిన గుంపు అర్థం ఆ మిగిలిన గుంపుని ఎట్లా తీసుకెళ్స్తానంట ఆ మూడో భాగం ను నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధి శుద్ధిపరుతను వీళ్ళందరూ అగ్నిలోనికి వెళ్తారు అని జ్ఞాపకం చేస్తున్నాడు అగ్ని అంటే నిజమైన అగ్ని కాదు అది అది ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాల్సింది అగ్ని ఆయన కోపానికి సాదృశ్యం ఎప్పుడైనా కానీ బైబుల్ అంతటా అగ్ని ఆయన కోపానికి సాదృశ్యం ఆయన కోప మీద రగులుకుంటది అన్న విషయాన్ని చేసుకోవాలి పాత నిబంధన కాలంలో ఇసిన కోపం రగులుకుంది కదా ఎన్నిసార్ను అరణ్యంలో వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చాక రగులుకుందా లేదా దాని తర్వాత సీనాయ పర్వతం దగ్గరకుందా సీనాయ పర్వతం హోరేపు పర్వతం దగ్గర సరే సీనా పర్వతమే హోరేగు పర్వతం అనుకుంటా పద్యాజ్ఞలు తీసుకుని వచ్చినప్పుడే కదా వాళ్ళ కిందంత సీనాయ పర్వతమే కదా సీనాయ పర్వతం దగ్గర ఆయన కోపం రగులుకున్నప్పుడు వాళ్ళ మీద పడింది వాళ్ళందరూ సరిచర్ చూస్తాం దాని తర్వాత పదయాగ్లు తీసుకుని వస్తేప్పుడు కూడా జరుగుతుంది అనే రీతిగా కింద వాళ్ళంతా విచ్చలవిడిగా జీవించడం ఆయన కోపం రగులుకున్నప్పుడు వాళ్ళందరూ మరణించడం అగ్ని వర్తలు వాళ్ళ మీద దాని తర్వాత ఎన్నిసార్లు మనం చూస్తాం పాత నిబంధన కాలంలో అనేక ప్రాంతాలలో అగ్ని పైనుంచి కిందికి వచ్చి వాళ్ళ మీద పడడం వాళ్ళని దహించి వేయడం ఉంటాం మనం కదా కాబట్టి అగ్ని ఎప్పటికైనా ఆయన కోపానికి సాదృశ్యం ఈ బురల తీర్పులో కూడా అగ్ని మనం చూస్తూ ఉంటాం మూడు బురలు నాలుగు బూర నాలుగో బుర వరకు అగ్ని చూస్తూ ఉంటాం మనం కాబట్టి ఆయన అగ్ని ఆయన కోపాన్ని చూపిస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం తీసుకుంటాం నాలుగవ బూర వరకు ఆయన ఇంకా హెచ్చరిస్తా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల ఐదవ బూర నుంచి శిక్ష అమలు పరచబడుతుంది అది నేను వచ్చే వరం కాదు ఇంకొక రెండు వారాల తర్వాత చూపిస్తానండి మీకు ఇంకటే వచ్చే వరం మూడవ బూర ముగిస్తాము నాలుగవ బూర ఆరంభిస్తాం మనం వచ్చే వరానికి కాని నాలుగవ బూర వరకు ఆయన హెచ్చరిస్తూనే ఉంటాడు ఈ రీతి గుండబోతుంది ఈ రీతిగా శిక్షించబోతున్నాడు అనేసి ఆ శిక్ష అమలు పరచడమే ఐదవ గురు నుంచి స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఏడవ గురకి సమాప్తం అయిపోతుంది అవన్నీ శిక్షలు కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలించాలా ఎందుకంటే అంత ఈజీగా మన మైండ్ కూర్చోవు ఇది ఒక బుక్ పేపర్ తీసుకొని రాయాలా నేను అప్పటికి ఎన్ని రాసినానో చూడండి ఎక్కడ వరకు అక్కడ రాసిపడేసిన మర్చిపోతానేమో అనేసి రెడ్ పెన్తోని బ్లూ పెన్తోని బ్లాక్ పెన్తో రాసిన మూడు కలర్స్ రాసినే మర్చిపోతుంది అనేసి యాక్సెక్ట్ ఎందుకంటే మనం మతి మార్పు జీవనం కదా ఫోటోజెనిక్ మెమరీ ఏం లేదంటే బ్రెయిన్ వీటా టానిక్ తాగితే బ్రెయిన్ బాగా పెరుగుతుంది అక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి పోతే బ్రామీ అనే టానిక్ ఇస్తాడు బ్రాహ్మీ అనే టానిక్ ఇస్తే పిల్లలకి మ్యాథమెటిక్స్ బాగా వస్తుండట ఎందుకంటే అది బ్రెయిన్ మీద బాగా పనిచేసిన టానిక్ కాబట్టి మతి పిల్లలకి తీసుకపోతే అక్కడ బ్రెయిన్ పీట టానిక్ ఇస్తాడు సరే ఏ టానిక్ ఇచ్చినా గానీ నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే మైండ్లో కూర్చోద్దు అందుకే మర్చిపోప ఉండాలంటే రాసుకోవాలంటాడు చదివింది రాసుకోమంటారు అందుకే పిల్లలకి చెప్తా ఉంటాం నువ్వు చదువుతున్నావు కరెక్ట్గా రాయకపోతే ఎట్లుంటుంది మైండ్లో ఖచ్చితంగా చదవాలా చూడకుండా రాయాలా రాసినాక ఇంకొంచెం పెద్దగా అయినా ఏం చేస్తాం రాసినాక వాటిని అండర్లైన్ చేసుకోవాలి ఆ పాయింట్స్ రాసిన దాన్ని ఆ రాసిన దాన్ని చూసుకోవాలి పాయింట్స్ అప్పుడు ఎగ్జామ్స్ లో అవన్నీ గ్యాప్ వస్తూ ఉంటాయి ఇది సిస్టమ్ కాబట్టి ఇప్పటికూడా చదువుకోవచ్చు కాబట్టి మూడవ గుంపు ఏ రీతిగా శ్రమలుగుంట అన్న విషయమే తొమ్మిదవ సరే చూస్తాం వాళ్ళు ఏ రీతికి పోతారు మూడవ భాగం నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచినట్లు శుద్ధిపరుతాను స్టెప్ వన్ అది స్టెప్ వన్ శ్రమలది అంటే వెండి గుడి పదార్థం ముడి పదార్థంలాగా ఉంటుంది దానికి దానిమీద మెరుపు ఉండదు అంత నల్లగా ఉంటుంది అన్నట్టు మాసిపోయినట్టు ఉంటుంది అది వెండి దాన్ని అగ్నిలోనికి వేసినాక కరిగినాకనే దాని మీద మెరుపు వస్తుంది ఒక కరగాల కరిగిపోతుంది అది మంచి గట్టిగా ఉన్న వెండి కరిగిపోతుంది అగ్ని కాబట్టి అగ్ని అనేది ఆయన కోపానికి ఆయన శిక్షకి సాదృశ్యము దానికి వీళ్ళందరూ కరిగిపోతారు కరిగిపోయి ఆ శిక్షల శ్రమలకుండా వాళ్ళు బయటికి రావాల్సి వస్తుంది ఆయన ఆయన శిక్షిస్తే భయంకరంగా ఉండే కాబట్టి వీళ్ళందరూ ఆ శ్రమలుగుండా పోయి ఆ వెండి కరిగినట్లు వాళ్ళు కరిగి శుద్ధించి శుద్ధిపరచబడతారు అంతవరకు శుద్ధీకరణ లేదు వాళ్ళందరూ మురికి ఉంది సగం సత్యం సగం అబద్దంలో ఉంటే సంపూర్ణంగా అబద్దంగా మారుతుంది అన్నాడు కదా కొరితీ రాష్ట్ర పత్రికలు పౌలు జ్ఞాపకం చేస్తాడు ముద్ద అంతా మంచిగున్నా కొంచెం పులిసిన ముద్ద కలిస్తే మంచి ముద్ద అంతా పులిసిపోతుంది అది విధానం సైంటిఫిక్ గా ఎవరు దాన్ని డిస్ప్లూవ్ చేయలేదు ఇప్పుడు ఇంత పులుపు ఇంత మంచి ముద్దని చెడగొడుతుంది కానీ ఇంత మంచి ముద్ద ఇంత పులుపుని మంచిగా అది మనం చూసినాం హగ్గల విషణాం కదా అది దేవుడు పెట్టిన విధానం దానికి కూడా సైంటిఫిక్ గా ప్రూఫ్ చేయగలరా ఎవరు అది ఇంతే పిలుపు కానీ మొత్తం జడగడతుంది మంచి ముద్దని కాబట్టి నువ్వు ఎంత సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉన్నా కొంచెం అబద్దాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటే నీ పరిశుద్ధత అంతా అపవిత్రంగా తరైపోతుంది ఎందుకంటే దాన్ని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అది మీ హృదయంలోకి వచ్చి ఫలిస్తుంది అబద్దము నాటుకొని నీ సత్యాన్ని మొత్తం తారుమారు చేస్తుంది అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఎక్కడ పడితే పరిగెత్తి విన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే ఎక్కడి నుంచో అక్కడ దొరుకుతాయి ముద్దలు పులుపు అసలైన ముద్ద అంతా మనం అందుకే మీరు పులి అని ముద్ద పౌలు కొరికలు రాష్ట్ర పత్రికలు అంతే ఉండాల పులుపుని మీ నుంచి ఎప్పటికప్పటికీ దాన్ని దగ్గరికి వచ్చిన ప్రజలు తీసుకున్న దగ్గరకు వచ్చిన కూడా తీసుపడేస్తుంటారు మనకి ఈ కాలంలో మరి విశేషంగా ఏ రూపకం వస్తుంది నువ్వు గ్రహించాలా దేవుడు అది పొంచి గడప అది ఏరు రూపకం ఎదుర్కోసం నీకు తెలియదు అందుకే దాన్ని గడప దగ్గరనే పెట్టు లోపలాన్యక్ దాని అక్కడే ఉన్నది లోపలానియక్ కాబట్టి దాన్ని నువ్వు ఎప్పుడు అసహించుకుంటున్నా అపమిత్రని పాపపు జీవితని అసహించుకోవాలా రెండవ దశలో వీళ్ళు శ్రమ చూడండి ఇప్పుడు బంగారంను శోధించినట్లు వారిని శోధించును శోధించును ఒక దశలో వెండిని శోధించినట్టు శోధిస్తాడు రెండవ దశలో బంగారంను శోధించినట్లు శోధిస్తారు మీకు ఎవరికన్నా నాలెడ్జ్ ఉందా నాకు నాలెడ్జ్ లేదు కానీ నేను ఏదో ఊహిస్తున్నా ఎంతమంది కరెక్ట్ మీరు చెప్పండి వెండికి ఎక్కువ వేడి అవసరం లేదు కానీ బంగారానికి ఎక్కువ వేడి కావాలా ఎంత మనకు కరెక్ట్ చెప్పండి మీకే తెలుస్తుంది గాజులు కమ్మలు కొంటారు మీరు హాయ్ అసలు ఎక్కడ నేను కోరణ అసలైన అడగాల నేను ఎవరు అడగా గోల్డ్ కి ఎంత వేరే గోల్డ్ కి థౌజండ్ డిగ్రీస్ టెంపరేచర్ లో మెల్ట్ చేస్తేనే అది పర్ఫెక్ట్ గా మెల్ట్ అవుతుంది వెండి తక్కువే నైన్ 900 అంటే గోల్డ్కే ఎక్కువ హీట్ సో 900 హండ్రెడ్ డిగ్రీస్ రఫ్లీ నైన్ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ వెండికి అయితే థౌజండ్ ప్లస్ డిగ్రీస్ టెంపరేచర్ గోల్డ్ కన్నట్టు అంటే మీరు ఇప్పుడు ఊహించుకోండి వీళ్ళు ఎంత భయంకరమైన శ్రమలు గుండా ఈ మూడవ బూత్ టూ టైమ్స్ టూ అంటే డబుల్ మెజర్ శ్రమలకుండా వాళ్ళు వెళ్లాల్సి చాలా బాధ అనిపిస్తుంది నేను మీకు ఇప్పుడు చెప్తున్నా కానీ నేను నా ఒంటరి జీవితంలో నేను ఈ వాక్యాన్ని ధ్యానిప్పుడు వేదనటవు కుప్ప ఊహించడని వేదన భయంకరమైన వేదన కాబట్టి వీటన్నిటి మనం ఇంకా జాగ్రత్తగా రికార్డింగ్స్ చేసి రికార్డింగ్స్ అనే కాదు మీకు కూడా ఇప్పుడు అర్థమైంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా మీ ప్రాంతంలో పోయి అనేకలే ప్రకటించడం నేర్చుకోవాలి సిగబడేది లేదు భయపడది ఎందుకంటే నా మీద ఉన్న అభిషేకం మీ మీద ఉంది నాలో ఏ ఆత్మ ఉందో మీలో కూడా అదే ఆత్మ ఉంది అది ఏసు తండ్రి తన కుమారుని ఆత్మని మనం కలిగిరించళితులు రాసిన పత్రికల ఉంది కదా క్లియర్ గా ఆత్మ మనలో ఉంది కాబట్టి యేసు ప్రభు ఆత్మ అంటే ఏసు ప్రభు మనలో ఉన్నాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి వాళ్ళని విడదీరా టూ లేయర్స్ లో టూ లెవెల్స్ లో వీళ్ళు శమలకుండా పోతున్నారు విషయాన్ని ప్రభు జ్ఞాపం చేస్తుండే మూడవ గుంపు కానీ ఆ పాయింట్ ఉంది అది ఈ గుంపులలో లేదు ఆ గుంపులో నువ్వు ఉండాలా ఈ మూడు గుంపులలో నువ్వు ఉండొద్దు అది అసలైన బోధం అని నేర్చుకున్నావు ఇక్కడ ఈ ప్రవచనాలు ఆ విషయాన్ని మనల్ని హెచ్చరిస్తాయి ఆ ఆ విషయాలను జ్ఞాపకం చేస్తుంది మొదటి రెండు గుంపులు తెగవేయబడి చస్తాయి మూడవ గుంపు భయంకరమైన శ్రమల గుండా బయటకు వస్తుంది ఈ నాలుగవ గుంపు ఎంత పర్సెంటేజ్ అంటే పాయింట్ వన్ అంటే లెక్క గట్టంట్ వన్ హండ్రెడ్ లో పాయింట్ వన్ అంటే అన్నట్టు అప్రాక్సిమేట్లీ ఒక్కడన్నట్టు వందకు ఒక అన్నట్టు అదేనా వందకు ఒక్కడన్నట్టు వెయ్యికి పది మంది అన్నట్టు చాలా చిన్న గుంపు కదా అందుకే లక్ష అంటే చాలా చిన్న గుంపు ప్రపంచం అంతటి నుంచి అంటే లిటరల్ గా కాలిక్యులేట్ చేసినది కాదు కానీ ఉపమాన్ రైతుగా చెప్పండి ఫోర్ కదా పాత నిబంధన కాలం పాత నిబంధన కాలం అంతా పన్నెండు గోత్రులకు సంబంధించింది అంటే యాకోపు సంతానము పన్నెండు గోత్రికులు కదా పన్నెండు మంది పిల్లలు ఆయనకి ఆ పన్నెండు మంది గోత్రికులే పాత నిబంధన కాలపు ఇస్ఆల్ పిల్లలందరూ పన్నెండు మంది గోత్రికులు కృత నిబంధనకు వస్తే మంది శిష్యులు మనకు కనిపిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ పన్నెండు ఇక్కడ పన్నెండు కలిస్తే పన్నెండు మంది పాటించిన గోదా అక్కడ పన్నెండు మంది పాటించిన గోదా ఇక్కడ కలిస్తేనే బయటకు వచ్చినది లక్ష నల్బంధన ఇవి మీరు ఏ రికార్డింగ్స్లో తినారు ఏ టీవీ ప్రోగ్రాస్ లో ఉండవు ఏ ఏ పుస్తకాలలో కూడా ఉండవు ఎందుకుండవు అంటే మనం ఇక్కడ ప్రే ప్రార్థనతో వీటన్నిటి వెతుక్కుంటున్నాం చెప్పేవాడు ఆయననే ఎందుకంటే ఈ అరవై ఆరు పాయింట్ ఆరు శాతము వాళ్ళు కూడా బోధిస్తారు కానీ వాళ్ళు బోధిస్తే ఎట్లా ఉంటుందో బోధన నేను చెప్పడం లేదు కాబట్టి మనం ఆ గుంపులలో లేము కాబట్టి వీటిని జాగ్రత్తగా చూడగలుగుతున్నాం ఉదాహరణ చూడండి ఇప్పుడు ఆ బురదలో ఉన్నప్పుడు పందికి ఏం తెలుస్తుంది అదే మంచి లోకం అనుకుంటది బురద నుంచి బయటకు వస్తే స్నానం చేసుకుంది అది బురద అని సరే అది మళ్ళీ తిరిగిపోతుంది అది సెకండరీ విషయం దాని నేను చెప్తలేదు బురదలో ఉన్నంత వరకు ఇదే మంచిలోకం అనుకుంటది బురద తీరు బయటికి వచ్చినాకనే అది బురద అని కాబట్టి తెలిసినాక పోయినంటే పంది గుణం అంటాం కాబట్టి మనం అట్లా ఉండడానికి అది బురదని తెలిసి ఎట్టిపోసానికి అక్కడ పోం కాబట్టి ఈ గుంపులలో మనం ఎట్లు ఉండలేం కదా కానీ ఆ మూడవ గుంపు బాధ్యతనే మన బాధ్యత మన ప్రభువు ఏరితిగా వాళ్ళని శ్రమ గుండా తీసుకెళ్తున్నాడో శుద్ధిపరుస్తున్నాడో శోధిస్తున్నాడో అగ్నిలో నుంచి వాడిని తీసుకొస్తున్నాడో వాళ్ళకి మనము ఆదరణకరంగా ఉండలాగిన మన సేవ నీ సేవ దాని కొరికే వాళ్ళకి నువ్వు ఆదరణ ఉన్నా వాళ్ళు ఎంత ఛాలెంజ్ చేసుకుని మిచ్చి మించి ప్రశ్న అన్ని వాళ్ళ మీద ప్రేమతోనే మనం వాళ్ళందరికీ చూపించాల అంతా త్వరగా మారారు వాళ్ళు వాళ్ళ అగ్నిగుండా పోక తప్పదు సమల గుండా పోక చివరికి వాళ్ళు ఖచ్చితంగా వింటారు ఇపోదా కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది మూడవ గుంపు దేనికి సంబంధించి అనేది కాబట్టి ఈ మూడు అన్నప్పుడు ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది దేనికి సంబంధించింది అంటే ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యయంలో పదవ వర్షంలో మనం చూసినప్పుడు మూడవ దూత ఎవరి గురించి మాట్లాడుతుంది మూడవ గుంపు గురించి మాట్లాడుతుంది అర్థం చేసుకోండి మూడవ దూత బూర దేనికి సంబంధించింది మూడవ గుంపు సంబంధించింది మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను మూడవ భాగం అని ఇక్కడ కాబట్టి ఆ శ్రమ అగ్ని వాళ్ళు వెండిలాగా వెండి షో పడినట్లు బంగారం కుటుంబం వేయబడినట్లు బయటికి రావాలంటే వాళ్ళ మీద ఏం పడాలా ఈ నక్షత్రం పడలా అంటే మతపరమైన జీవితము పడవే అని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండ్రు ఇది ఒక పెద్ద నక్షత్రం అంటే ఇది పెద్ద నక్షత్రం ప్రపంచం విస్తరించిన నక్షత్రం క్రైస్తవ జీవితానికి అనేసి గంధంలో కాబట్టి రక్షింపబడ్డం వాళ్ళు తిరుగుబాటుతనం చేసినప్పుడు వీళ్ళు ఇట్లా పడవే పడతారు నుంచి ఆకాశం ధాన్య గ్రంథంలో చెప్పబడ్డట్టు ఆకాశ మండలంలో ఉన్నారు వాళ్ళు కానీ ఈ యుగ సమాప్తి వచ్చినప్పటికీ మూడవ దూత గూర వదినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి పడుతున్నారు దివిటీ వాళ్ళే మండుతున్నారు వాళ్ళు అంటే రక్షింపబడ్డ వారు కానీ కింద పడిపోతున్నారు థియాలజికల్ కాలేజెస్లో వీటిని వింత ఆలోచిస్తారు ఎట్లా ఆలోచిస్తారంటే ఆకాశ మందు బింతలు అద్భుతాలు జరుగుతా అక్కడ ప్లానెట్స్ అక్కడ రాకెట్స్ అక్కడి నుంచి న్యూక్లియర్ బాంబ్స్ అక్కడి నుంచి పడతాయి భూమి మీద నీళ్ల మీద పడితే ఏమైతాయి నీళ్లలో అంతా పొల్యూషన్ అయిపోతుంది న్యూక్లియర్ బాంబు వేస్తే అది అంతా నీళ్ళంతా పొల్యూట్ అయిపోతాయి అప్పుడు చేపల మీద అట్లా చెప్తారన్నట్టు ఈ అంటే వాళ్ళు చెప్పే అరీతి గుంటది అర్థం అవుతుంది చెప్పేది అంటే వాళ్ళని చూస్తున్నది ప్రకృతి సహజంగా చూస్తున్నారు కానీ ప్రవంచము ఎప్పుడు కూడా ప్రకృతి సహజంగా ఉండదు అది ఫస్ట్ ఆత్మీయంగా చూపిస్తాడు దేవుడు ఆత్మీయంగా ప్రకృతి సహజంగా నిరగరగినది కాబట్టి దాన్ని అర్థం తీసుకుంటేనే ఉంది నీకున్న పరిశుధాత్మ నడిపింపు కాబట్టి ఇప్పుడు మూడవ దూత బూర కుదినప్పుడు దివిటి వాళ్ళే మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగము నదులు అన్నప్పుడు మళ్ళా మతపరమైన జీవితం నదులంటే నీళ్లు కదా నీళ్లు అంటే జీవజలం జీవజలం అంటే వాక్యం వాక్యం పొందుకున్న వారికి సాదృశ్యం కాబట్టి ఈ నదుల్లాగా మారినాయి నదులకి సముద్రానికి తేడా ఉండాలి మీరు అర్థం చేసుకోవాలా అంత డీటెయిల్ గా మనం ఇప్పుడు పోంగాని నదులు ఉన్నప్పుడు నీళ్లు అంటే నీళ్లు అంటే జలము జలములకు కాబట్టి నదుల మూడవ భాగం అంటే నీళ్ల మీద మూడవ భాగం నీళ్లలో మూడవ భాగం అని అర్థం చేసుకోవాలా అంటే జనంలో మూడవ భాగం అంటే ఇందాక చూసినట్టు జక్ర ప్రకారంగా వన్ థర్డ్ మొదటి గ్రూపు 66.6% సిక్స్ పాయింట్ అయితే మూడవ గ్రూపు 33.3% త్రీ కాబట్టి నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడేను కాబట్టి నీటి బుగ్గలు అన్న కూడా మనుషులకు సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా అప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయం అర్థం చేసుకోవాలా ఆ నక్షత్రం గురించి విశదీకరించబడింది పదకొండవ వర్షంలో అది మనము మూడు వరాల క్రితము ధీర్గా ధ్యానించినాం ఈ నక్షత్రానికి సంబంధించిన బోధ ఆ నక్షత్రం నాకు మాచి అని పేరు ఆ నక్షత్రం నాకు మాచి అనే పేరు నీకు సంబంధించిన మనము ఆ రికార్డు చూస్తున్నాం కాబట్టి మీకు కొంచెం ధీర్ఘంగా అది మిస్ అయిన వాళ్ళు ఆ రికార్డు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ డీటెయిల్ గా కానీ నేను క్లుప్తంగా మీకు చూపిస్తాను వల్ల ఆ నక్షత్రం నాకు మాచి అని పేరు అందువలన అంటే అది పడినందు అది కింద పడివేవడందువలన నీలలో మూడవ భాగము మాచిపత్రి ఆయను కాబట్టి నీళ్ళలో మూడవ భాగము మాచిపత్రి ఆయన మాచిపత్రి అంటే ఇంగ్లీష్ లో ఏముందంటే వంవుడ్ అనుంది ఆ నక్షత్రం పేరు వామ్వుడ్ అనుంది ఇంగ్లో వామ్ వుడ్ అంటే మాచిపత్రి మాచిపత్రి అంటే చేదు ఆకు అని అర్థం దాని పేరే చేదు ఆకు అని అర్థం అంటే చేదు ఆకు అన్న అనుభవము వీళ్ళందరూ పొందబోతున్నారు ఎవరు మూడో గుంపు థర్డ్ గ్రూప్ మతపరమైన క్రైస్తవ జీవితంలో మూడో గుంపు అంటే గొప్ప జనం ఆ నక్షత్రమునకు మాసి పత్రి అంటే వీళ్ళందరూ చేదు అనుభవాన్ని పొందబోతున్నారు అగ్ని గుండా పోతే ఎటువంటిది భయంకరంగా ఉంటది కదా వెంటి అగ్నిలో పోయినప్పుడు బంగారము అగ్నిలో పోయినప్పుడు చాలా భయంకరమైన మంట అది మరిచరాని మంట చేదు అనుభవం అంటే దాన్ని శ్రమని చేదు అనుభవం అంటాం కాబట్టి ఆ నక్షత్రము పేరే చేదు అనుభవం అనట కాబట్టి మతపరమైన సంఘము ఈ చేదు అనుభవంలోనికి పోతుంది అని చెప్తున్నాడు అందువలన ఏమవుతుంది నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి ఆయను అంటే గొప్ప జనం అందరూ అవుతారు అంటే చేదుగా మారతారు విషాదము వాళ్ళలో ఏర్పరచుకుంటది వాళ్ళంతా శ్రమను గుండా దుఃఖ క్రాంతులు అవుతారు తర్వాత ఏమవుతుంది నీళ్లు చేదు అయిపోయినందున వాటి మనుషులలో అనేకులు చచ్చిరి ఇంతవరకు నదులన్నడు ఇంతవరకు నీటి బుగ్గలు అన్నాడు చివరి కష్టపడికి మనుషులు అట్టినాడు కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలా అవన్నీ మనుషులకు సంబంధించిందని చూడండి ఫస్ట్ ఆత్మీయంగా స్టార్ట్ అయ్యి వాక్యము చివరికి శారీరకంగా ఎండ్ అవుతుంది పాత కూడా అంతే ఆత్మీయంగా స్టార్ట్ అయ్యి శరీరకంగా ఎండ్ అయ్యి కంటిన్యూటీ కొత్త నిబంధన ఆత్మీయంగా మారుతుంది ఆత్మలో పుట్టి శారీరకంగా మారి శరీరంలోకి వెళ్ళి ఆత్మ అదంటరా ఉదాహరణకి చూడండి ఆదమ్మ వాళ్ళు ఎట్లా పుట్టిండ్రు ఆత్మస్వరూపులు వాళ్ళు వాళ్ళ పాపం లేదు ఎప్పుడైతే వాళ్ళు సర్పము కుయుక్తికి బాలిసైపోయినారో బలహీనలు అయిపోయినారో వాళ్ళు శరీరకంగా తయారైనారు తర్వాత దేవుడు వచ్చి వారి పాపం అని కప్పిపుచ్చేలాగా బలి అర్పించి వాళ్ళ పాపం కప్పిపుచ్చిండు అంటే మళ్ళా వాళ్ళు ఆత్మ ఆత్మీయంగా మారుతున్నారు అంటే సంపూర్ణంగా మారలేదు ఆత్మీయంగా అంటే వాళ్ళ పాపములు కప్పిపుచ్చు అంటే వాళ్ళు వాళ్ళ శారీరకమైన జీవితము కొంతకాలము కప్పి పెట్టబడింది అంటే వాళ్ళు ఆత్మీయంగా మారడానికి అవకాశం ఉంది అని చూపిస్తున్న మార్గం బలి అర్పణ అంటే దానికి సంబంధించి ఆ బలి అర్పణ వలన నువ్వు ప్రకృతి జీవితం నుంచి ఆత్మీయమైన జీవితానికి రాగలవు అన్న మార్గాన్ని చూపిస్తుంది అది ఆత్మలో పుట్టి శరీరంలో పెరిగి మళ్ళా ఆత్మలోనికి పోవాల్సిందే జీవితం మన జీవితంలో అంతే కదా పసిపిల్లలుగా ఉంటే పాపం తెలియదు మనం పుట్టినప్పుడు నువ్వు పెరిగే కొద్దీ నువ్వు పాపమని తెలుసుకుంటావు అంటే శరీరంగా పేరెత్తనావు కానీ ఎప్పుడైతే రక్షిపబడతావో నువ్వు ఆత్మస్వరూపమే రక్షింపబడ్డ వాళ్ళ అందరం ఆత్మస్వరూపులనే మళ్ళీ ఇంకా శరీరంగా దానికి గలతీ రాష్ట్రపత్రికలో గలతీ సంఘాన్ని హెచ్చరిస్తాడు ఓ అవివేకులను గలతీలరా మీరు ఆత్మలో జన్మించి శరీరంలో పరమత్వం చెందుతారా ఎవడన్నా ఆత్మలో జన్మించిన ఆత్మలోనే పరిపక్వం చెందాల పరిపక్వం అంటే ఆత్మలో కాయలాగా తయారయ్యి ఆత్మలోనే పండు దశకి పరిపక్వం అంటే పండు పండు పర్ఫెక్ట్ గా తయారు కావాలా నువ్వు ఆత్మలో జన్మించి కాయలాగా పుట్టి శరీరంలో పండులాగా తరేతావా అంటే నువ్వు నరకానికి పోతావు శరంలో పండులాగా తరేతే నరకం పోక తప్పదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ నక్షత్రము అంటే మతపరమైన జీవితము గొప్ప జనము ఈ మూడు గుంపులు కలిసి బాగా అర్థం చేసుకోండి ఈ నక్షత్రంలో మూడు గుంపులు ఉంటాయి సిక్స్టీ సిక్స్ పాయింట్ థర్డ్ అంటే థర్టీ అంటే నైన్టీన్ సెక్షన్స్ ఈ నక్షత్రంలో ఉంటాయి బాగా అర్థం చేసుకోండి అందరు కాలిపోతారు ఎందుకంటే మొదటి రెండు గుంపులు కూడా తెగలు చేస్తాయి గొప్ప జనం కూడా అగ్నిగుండ పోక తప్పదు బెండిలాగా బంగారంలాగా పోయి వాళ్ళంతా శమరపాలి అంతా పోగొట్టుకొని చూడండి నీ మీద ఉన్న మురికి పోవాలంటే సబ్బుతోని పోదు కొన్నిసార్లు ఇప్పుడు ఈ మచ్చ ఉంది ఇక్కడ పెన్ను మచ్చ ఎత్తనా అంటే నీ పెన్ను మచ్చ ఇక్కడ ఈ పాకెట్ అది ఎంత బతికినే పోతలేదు నీకు అర్థం ఒక్కొక్క గాడ్ చేస్తారు ఇంటర్నెట్ లో మీరు వెతకండి పెన్ను మార్కులు ఎట్లా పోవాలంటే ఒక్కొక్కరు ఒక ఐడియా ఇస్తుంటాడు యూట్యూబ్ లా నీ రోజంతా యూట్యూబ్ మీద నేను టైం పెట్టిస్తాను ఇంటికి ప్రయత్నిస్తే ఒకటి పని చేసి చెప్తున్నాను నేను ఆ ఐడియా స్పాట్ పని చే ఒక చెప్తాడు ఆపిల్స్ అంటే డ్రాప్స్ వేస్తే అదంతా పోతుంటాడు ఇంకోటి అట్టాడు బేకింగ్ సోడాతో చేస్తే పోతుంటాడు ఒక్కొక్కడు ఒక్కొక్క ఐడియా వేస్తుంటాడు అన్నట్టు పెట్రోల్ వేస్తే పోతాడు ఏమేమో చెప్తాడు ఎన్ని పెట్టినా పోవమి అర్థమవుతుందా ఈ లోకపు విధానాలతో నీ పాపములు పోవు మనుషుల విధానాలతోని పాపములు పోవు తప్ప గా మన పాపంలో క్షమించలేదు కదా అవి ఎన్నటికీ నీ జ్ఞాపకం రాకుండా ఆ కల్వరిశిల్ల రక్తపు మడుగుల వాటిని ముంచి వేస్తాను నేను ఎన్నికీ నేను జ్ఞాపకం తీసుకుని వాటిని నీ పాపంలో ఎప్పటికీ నేను జ్ఞాపకం తీసుకుని అంటాడు కాబట్టి నేను కొంచెం వాక్యాన్ని ముగిస్తున్నాను ఆ నక్షత్రం నాకు అని పేరు ఇందులో మూడు గుంపులుంటాయి బాగా అర్థం చేసుకోండి కేర్ఫుల్ గానే నేను దాన్ని ధ్యానించడం ప్రయత్నిస్తున్నాను మీరు కూడా అక్కడనే ప్రయత్నించండి ఎందుకంటే అవి మండుతున్నాయి మండుతున్నాయి ఆ నక్షత్రం పడినాక అంటే నీకు చెప్తే నేను సార్ సర్పములు తేలి గొప్ప కాబట్టి నక్షత్రము పడినాకనే నీటి బుగ్గల నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను కాబట్టి ఆ నక్షత్రం మాచిపత్రి అని పేరు అది పడబడు ఏం జరుగుతుంది అందువలన నీటిలో మూడవ భాగము మాచిపత్రి ఆయను ఇప్పుడు అర్థం మొదటి రెండు గుంపులు అన్ని కలిసి జలం మీద లేక మనుషుల మీద పడితే ఆ మనుషుల మూడవ భాగము మాచిపత్రి ఆయను అంటే గొప్ప జన్తోడంటే గొప్ప జనం గొప్ప జనం మాచి పత్రి అవుతున్నారు అంటే చేదుగా మారుతున్నాయి వాళ్ళ జీవితాన్ని పాత నిబంధన కాలంలో కూడా ఉంది నేను వచ్చారో మీకు చూపిస్తాను మారా అనుభవం తెలుసు కదీ పాత నిబంధనలు నెరవేరిందా లేదా నిర్గమ్మ మారా అనుభవం వాళ్ళకి చేదు అనుభవం పాత కాలంలో ఒకసారి నెరవేరిందని చూపిస్తుంది దేవుడు వాక్యంలో అది నేను మీకు వచ్చారో చూపిస్తాను డీటెయిల్ గా కాబట్టి పాతవి గతించి సమస్తం క్రతవైతున్నాయి క్రొత్తవి వింతగా అవి ఆత్మీయమేనాయి కాబట్టి అంటే వారికి దృష్టాంతాలుగా నిజంగా నెరవేర్తి వాళ్ళు మారా రుమం వదిలి రూపాయలు నిసల్పతి దాని తర్వాత ఎవరు చెప్తారు చెప్పండి ఎలిస కాలం కుండలో వాళ్ళ కరువు ఉంటుంది ఎలిస కదా ఎలిసా కాలంలో కరువు అవుతుంది దేశమంతటా కరువు తింటే ఉండదు చూడండి ఈ విషయం బాగా చేసుకోండి ఎవరికి తిండి ఉండదు కానీ వీళ్ళకి కూడా తిండి అర్థం చేసుకోవాలా గొప్ప ప్రవక్త ఎలిష అనేది అలుచుకుంటే రొట్టెలు రావా మాంసం రాదా ఏమన్నా కదా కానీ ఎలిష తన శిష్యులు కూడా ఆకలి తలమటిస్తున్నారు అయితే ఆ శిష్యులలో ఒకడు పోయి తోటలో పోయి ఆకులు తెంపచ్చుకున్నాడు ఏం ఆకులు తెంపచ్చుకున్నాడు తెలియదు వాడికి ఆ శిష్యునికి తెలవాలి కదా ప్రతిరోజు ఏ ఆకులు తెంపచ్చుకుంటున్నా ఆ తోట కూరన పుట్టి కూరనా ఏదో కూరలుంటాయి పేర్లు వాటికి కదా పాలకూరన బచ్చల కూరనా అవన్నీ ఉంటాయి ఏ వర్తవి ఏర్పచుకుని తింటే చేదెక్తుంది అన్నట్టు ఎలిషా ఆ శిష్యుడు తోటలకు పోయి ఆకలిని తెపరుచుకున్నాడు అయ్యేమో కొన్ని పిచ్చి కూడా తెచ్చుకున్నాడు పాయిజనస్ ఆకులు కూడా తెచ్చుకున్నాడు చేదు అవి వేయడం వల్ల మంచి ఆకులు కూడా చేదు అయిపోయినాయి యుగ సమాప్తిలో ఉంది క్రైస్తవ జీవితం అవి ఏ ఆకులు తీసుకున్నారో అంత పిచ్చి పిచ్చిగా అయిపోయింది మంచి ఆకులు కూడా చేదు అయిపోతాయి మనం చూస్తాం కదా బీరకాయ దోసకాయ బీరకాయ కొన్ని తీయ ఒక్కటే చేదు ఉంటుంది అదొక్కటే అంత చేదు అయిపోతుంది కూరత చేతుంది దోసకాయ కూడా అంతే అన్ని తియ్యగొట్టాయి మంచి పుల్లాగా తీయగొట్టాయి ఒకటి చేతి తగిలితే మతం కూరతా చేదు అవుతుంది అంతేనా లేదు చేపల కూర కూడా అంతే అనువర్చారు చేపల కూర అంతే ఒక్కడో ఒక పిచ్చు దానికి వింటది పిచ్చు ఉంటుంది లోపల ఆవిడకి సరిగా క్లీన్ చేయలేదానుకో ప్రతి మొక్క చేదైపోతుంది అదే దాన్ని దాన్ని పిచ్చు అంటారు సార్ దగ్గర ఉంటుంది అది చేదంటారు దాన్ని పిచ్చు అంటారు కాబట్టి మొత్తం పూరంతా చేదు అయిపోతుంది కాబట్టి మనకి ప్రభు ప్రకృతి దాదాపు కూడా వాటిని నేర్పిస్తుంది కొంచెం పులుపు మొత్తం చెడగడుతుంది అన్న కాబట్టి ఇప్పుడు ఆ మాచిపత్రి వలన ఏం జరిగింది ఇక్కడ రాయబడింది నీళ్ళలో మూడో భాగము మాచిపత్రి అయ్యాను నీళ్లు అంటే గొప్ప జనం సాధన శ్రం అక్కడ కింద రాయబడింది నీళ్లు అంటే జనులు చేదైపోతున్నారు గొప్ప జనం అంతా చేదైపోతారు అని చెప్తున్నాడు చేదు అంటే పాయిజన్ అయిపోతారు అని అర్థం పో చెప్పాలంటే కూడా పాయిజన్ అయిపోతారు అని కూడా అర్థం ఎందుకంటే చేదు పాయిజన్ సాదృషం కదా అది బడి లేకపోతే పాయిజన్ అయిపోతుంది అన్నట్టు అందువలన ఏం జరుగుతుంది చేదైనందు చేదైపోయినందు వలన వాటి చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చేరి అనేకులు చచ్చేరి కాబట్టి మరణిస్తారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అనేకులు ఫస్ట్ టైం చేస్తారు వెండి ఫస్ట్ టైం కొంతమంది వెండి రూపాకం చేస్తారు వెండి కాలాల కాబట్టి సెకండ్ టైం మరికొందరు చేస్తారు అంటే గోల్డ్ రూపాకి అంటే మొత్తం చూస్తారు నా విషయాన్ని అక్కడ మొత్తం అందరు చనిపోవలసిందే అన్న విషయం అక్కడ ప్రభుత్వం మన జ్ఞాపనం చేస్తాడు కానీ మనం ఆల్రెడీ చదిపిన వాళ్ళం అన్న విషయం ఎందుకు గ్రహించుకోలేకపోతున్నాం మనం మనము ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణంలో పాల్పొడిన వారా మరియు రౌల రాష్ట్ర పతికాల పౌలు జ్ఞాపం చేస్తాడు మనము ఆయనతో పాటు సెలవు పడ్డ వాళ్ళం కాబట్టి మనం ఇంకా మరణం ఎందుకు రుచి మనం ఆల్రెడీ మరణం రుచి చూసిన కదా శరణం పోతుంది కానీ మనం నిత్యమైన మరణం చూడడం మనం నిత్య జీవంలో శాశ్వత కాలము మన ప్రభుత్వం నివసించబోతున్నాం కాబట్టి మనము మరణం రుచి చూడడం మనకు అవసరం లేదు ఎందుకంటే మనం మరణం ఆల్రెడీ పొందిన వాళ్ళం మనం ఇప్పుడు చచ్చిన వాళ్ళగా జీవిస్తున్నాం అందుకే మనకి ఈ లోకాశాలు ఉండవు ఈ లోకం మీద మనకి ఎక్కడి ప్రేమ సంపాదించుకోవాలో ఆసక్తులు అన్నట్టు ఏముండవు బాధ్యతలు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి నీ బాధ్యతలు నిర్వర్తించాలి నువ్వు తండ్రివి నువ్వు తల్లివి నువ్వు కాబట్టి అత్తవు కోడలు ఆ బాధ్యతలు నెరవేర్ నెరవేర్చుకోవాలా నిర్వర్తించాలా స్త్రీస్థులకు మాదిరి జీవించాలా ఒకవేళ ప్రభువే తండ్రి జీవిస్తాడు ఒక ప్రభువే భర్తైతేటా జీవిస్తాడు ఒక ప్రవ్వే తల్లి అయితేట జీవిస్తాడు ఒక ప్రవ్వే కుమార్తె తట కాబట్టి మన ప్రభు అట జీవించడం కూడా మనం అట జీవించగలమా అని మనం లెసన్స్ నేర్చుకొని ఆయనకు మాదిరిగా జీవించడం నేర్చుకోలే లోకంలో వచ్చేవారం మనము ఈ మాచిపత్రికి సంబంధించిన విషయాలు ధ్యానించి ఒక ఆశ్చర్యకరమైన వాక్యం పాత నిబంధన కాలంలో నుంచి చూపిస్తాను ఆ మాచిపత్రి అనుభవము దాని తర్వాత మూషేకి సంబంధించిన విషయాల పని మనం ధ్యానిస్తాం వచ్చేవారం అటువంటి కృపణ ప్రభు మనకు అడిగేసిన ప్రదేశం పరుషుతురగు దేవ మీకు వందాలి నైనా అనేక పర్యాలు మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు గారు మీరు మాతన్ని మాట్లాడారు దాన్ని బట్టి మీకు వందలు ప్రభావ ఈ యొక్క ప్రవేశాలని నెరవేరే కాలంలో మేము జీవిస్తున్నాం ప్రభు వాటిని అర్థం చేసుకుని అవి నెరవేరీ గ్రహించాలా అనేకలను హెచ్చరించాలా అటువంటి హెచ్చరించే బోధ సేవలో మోళ్ళు అనిపిస్తుంది మీకు ఎంతో వందాలు కాబట్టి మేం ప్రేమతో వీటిని ప్రకటించాలి అనేకలకు మాలో ఎటువంటి ద్వేషము మాలో ఎటువంటి అసహ్యము మాలో ఎటువంటి అసూయత ఉండడానికి వీల్లేదు ప్రవ్వా యథార్థతతో నిష్కపట్టంగా మేము మీకు జీవించే పిల్లలుగా మమ్మల్ని అందరినీ తయారీ చేస్తామని ప్రార్థిస్తాం ఇక్కడ వచ్చిన ప్రతి బ్రదర్ సిస్టర్ ను ఆశ్రయించండి ప్రభావ మీరేమైందండి ప్రభావి మీరు ఆకర వరకు అమలని సురక్షితంగా ఇంట్లో చేర్చమని క్రీస్తు పరిశుద్ధ నామన్నా ప్రార్థించున్నాం